స్తోత్రులు ప్రభ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడమైన దేవా అగ్ని ఆ వాక్యస్వరూపి అయిన ఏస్య నీకు వందనాలు స్తోత్రులు నాయన ఆత్మస్వరూపి మహిమ స్వరూపి నీకే వందనాలు స్తోత్రంలు స్తోత్రులు ప్రభ కృపా సత్య సంపూణుడ సత్య స్వరూపి అగ్ని స్వరూపి నీకే వందనాలయ్య వందనాలు వందనాలు వంద నాలుగు ప్రభ ఇంత మటుకు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు ప్రభ ప్రతి విద్యమైన రోగం నుంచి ప్రతి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి ప్రతి ఒక్క బిడ్డును చేయి పట్టి నడిపిస్తూ ప్రభు పైకి లేవలెత్తుతూ నా తల్లి మమ్మల్ని దేవుడో నీకే వందనాలు చెల్లిస్తున్నాం నీ మహిమ కార్యములు మా యొక్క మీరు జరిగిస్తున్నందుకు ఉదయ కాలం నుంచి రాత్రి కాలం వరకు కూడా ప్రభాని కృపల క్షేమమును దయచేస్తున్నందుకు నీకే వందనాలు కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగా దేవుడో నా తల్లి నీకు వందనాలయ్యా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తెరవండి విత్తనైన వాక్యం బట్టి నా ప్రభావ ఫలించటకు సహాయం చేయండి నా తండ్రి మా మనసులను తెరవండి మా ఆ వెలిగించండి నాయన నీ యొక్క మర్మంలో తెలుసుకుంటూ కృప చూపించండి సహాయం చేయండి ప్రభా రానయ్య బిడ్డలందరినీ నడిపించండి ప్రభా ఆటంకపరుస్తున్నారు ప్రతి విధిని అంధకారం అంతర్ చీకటి శక్తులను ఏ సుశక్తి కలి నామలో కాల్చివేస్తున్నా ప్రభాని యొక్క కృపలు వెళ్ళినందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభాని యొక్క నడిపింపును ప్రభ నా తండ్రిని యొక్క నడిపింపును మేము ఒప్పుకుంటున్నాం ప్రభ అతని మమ్మల్ని మీరు సరి నా తండ్రి దర్శన రీతిగా వాక్య రీతిగా కలల రీతిగా ప్రభా మమ్మల్ని మీరు దర్శిస్తూ ప్రభ మమ్మల్ని సరి మా తండ్రి మా అడుగులన్నిటి కూడా స్థిరపరుస్తున్నది ఏసీకే వందనాలు తెలిస్తున్నాం తొట్టిల్లకుండా ప్రభ ముందుకు సాగుటకు విశ్వాస యాత్రలో ఏసయాని బలమైన సాక్షులుగా నిలబెట్టమని ఏసయా శక్తి కలినామాలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ జీవితా జీవిత నాదు గురి నీవిగా నీకు సాటి అవలు వేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేసువా జీవిత యాచలో నీవెగా నీకు సాటి అవ్వలు ఏసువా నీవు నడిచావు పెరటాలపై నన్ను నడిపించుము వేసువా నన్ను నడిపించు చుక్కని నీవే కదా నీవే కదా నన్ను కాపాది దుర్గంబు నీవే కదా నీవే కదా నీదు వాక్యంబు సత్యం బేగా నాకు నిరతంబు జీవం బేగా నేను పయనించు మార్గం బెగా నన్ను నడిపించు మోయేసువా నేను పయనించు మార్గం బెగా నన్ను నడిపించు మోయేసువా జీవిత యాత్రలో నాదు గురి నీవిగా నీకు సాతీ అవ్వరు వేసువా నీవు నడిచావు నాకు నన్ను నడిపించుమోయేసువాతంబు మదిలో నాని ధ్యానమే నిద్యానమే నేను స్వరేతి విలిపింతు నిగానీవేగావ నీదు నాకు సర్వేరుడనీ నింస్వా నాకు సర్వేశ్వరుడ నీ మెగా నిన్ను స్థుతించు నోయేసు జీవిత యాత్రలో నాదు గురి నీ నీకు సాటి అడు వేసవా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేస దు హృదయం బూని దివ్యా సదనం బెగా సదనం బెగా నీదు చిత్తంబూ జయగా నీదు ముదమా నాదు హృదయంకి నీదు ఉపకారములుేసు టి కొరకేమి చల్లి నా దుస్తులందు కోసరకేమి చల్లి నా దుస్తు పులందుకోసవా జీవిత యాత్రలో నాదు గురి నీగా నీకు సాటి గురు వేసవా రటాలపై నన్ను నడిపించు మోయేసువా నడుచావురటాలపై నన్ను నడిపించు మోయేసువా అనేది మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తున్నాను ఈ ఆరాధనలో ఉన్న మీ అందరికీ నా శుభ వందనాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వరాజ్ దగర్కి క్యాథరిన్ సిస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవునికే మహిమ కలుగును కాక పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు కృపాసక్తి సంపూర్ణుడు వై ఉన్న దేవా నీకు స్తోత్రములు ప్రభ ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభ మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి నీ సన్నిధిలో ప్రభ ఈ రీతిగా మమ్మల్ని గుమ్ముడ్చి చేర్చి నేను నిన్ను ఆరాధించలాగున నేను నీ స్వరం వినులాగిన ప్రభాయన నేను ప్రార్థించే ప్రతి ప్రార్థనకు జవాబు పొందులాగున మీరు మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నా ప్రభుని వాక్యాన్ని ధ్యానించబోతుండగా తండ్రి నా స్థానంలో నువ్వు నిలబడి వాక్యాన్ని ఉపదేశించినైనా మీరు నాతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి అడిగి తండ్రి ఆ మెయిన్ మత్తాయసు వార్త అధ్యాయము ఏడో వచనంలో మత్తాయసు వార్త ఏడో అధ్యాయము ఏడో వచనంలో ఏముందంటే అడుగుడి మీకు తీయబడును పెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అలాగే మతాయసు వార్త ఏడో అధ్యాయము ఎనిమిదో వచనంలో అడుగు ప్రతిబాడు పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అలాగే యుహను యువహను రాసిన మొదటి పత్రికలో మూడో అధ్యాయము ఇరవై ఒకటో మరియు మనం ఆజ్ఞలను కైకొనచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము కనుక మనమేమీ అడిగినను అది ఆయన మనకు దొరుకును కాబట్టి మత్తాయి సువార్త ఏడో అధ్యాయము ఈ ఏడో మన ప్రభు సెలవు మాట ఏంటంటే అడుగుడి మీకు ఇయబడును వెతుకుడి మీకు దొరుకును కాబట్టి తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడు కాబట్టి మనం ఏది అడిగినా ఏది వెతికినా యువను మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనం మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు కాబట్టి చాలా మంది ప్రతిరోజు మన జీవితంలో మనం చూస్తే సహజంగా ఎన్నో వాటి గురించి దేవుని సన్నిధిలో ప్రార్థనలో అడుగుతుంటాము వెతుకుతుంటాం కానీ మనం అడిగిన ప్రతిదీ వెతికిన ప్రతిది ఎందుకు మన జీవితంలో మనం అడిగింది పొందుకోలేకపోతున్నాం మనం వెతికింది దొరకలేకపోతున్నాం అంటే చాలా మంది సహజంగా ఎక్కడైనా మనం ఏదడిగినా అడగమన్నాడు దేవుడు అని ప్రతిదీ కానీ ఇక్కడ యోహను రాసిన మొదటి పత్రికలో మూడో అధ్యాయం ఇరవై వచనంలో ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక కాబట్టి నువ్వు అడిగే ప్రతిది నువ్వు వెతికేది ప్రతిది అది ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఆయన దృష్టికి ఏదైతే ఇష్టమైనదే మన దేవుడు మన జీవితంలో మనం అడిగింది మనం వెతికింది అది మనకు అనుగ్రహించగలడు కాబట్టి మనం ఏం అడిగినను అది ఆయన వలన మనకు దొరకను అంటే దేవుని బిడ్డలకు ఏది దొరకాలన్నా ఏది అడిగినది పొందుకోవాలన్నా ఏది కలగాలన్నా యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప మనం ఏది అడిగినా అది ఏది మనకు దొరకదు అది ఏదైనా గాని నువ్వు ప్రార్థించే ప్రార్థనలు నువ్వు విజ్ఞాపనలు చేసే వాది ఏదైనా గాని కాబట్టి ఈరోజు చాలా మంది అడుగుతుంటారు ఎంతో మంది వెతుకుతుంటారు కానీ సంవత్సరాల తరపడి ఎందుకు దొరకట్లేదంటే అది ఏదైనా దేవుని దృష్టికి అది ఇష్టమైందై ఉండాల అప్పుడు మనం ఏదడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఎందుకు అడగమనే దాని గురించి ఈ వెతికే వాక్యం గురించి మనం ధ్యానిస్తున్నామంటే మనం అడిగేది ఏదైనా వెతికేది ఏదైనా మనం ఎలాంటి వాటి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం అడుగుతున్నాం ఎలాంటి వాటి కొరకు దేవుని సన్నిధిలో మనం వెతుకుతున్నాం కాబట్టి అన్న ప్రశ్న అన్నట్టు చూడండి కొలశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచనంలో బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి కాబట్టి ఈరోజు ధ్యానించే అంశం ఏంటంటే బుద్ధి జ్ఞానము వివేకం కాబట్టి వీటి గురించి మనం ధ్యానించబోతున్నాం ఎందుకంటే మనం గమనిస్తే యశు ప్రభు పేతులు రాసిన రెండో పత్రికలోనూ మొదటి పత్రికలో నాలుగో అధ్యాయంలో ఉంటది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుద అని బెదుకుచూ తిరుగుచున్నాడు అలాగే అదే పేతురు రాసిన మొదటి పత్రికలోనే అంత అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి కాబట్టి అక్కడ నిబ్బరమైన బుద్ధి ఇక్కడ స్వ చూడండి అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక మీరు స్వస్థ బుద్ధి కాబట్టి బుద్ధి అనే పదం కదా మనం బైబిల్లో యేసు ప్రభు చెప్పిన ప్రతి ఉపమానంలో ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఉన్నారు ఐదుగురు బుద్ధి లేని వారు ఉన్నారు కాబట్టి కాబట్టి బుద్ధి కలిగిన వాళ్ళు ఎలా ఉన్నారు బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉన్నారు జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు వివేకముతో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అవివేకముతో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు కాబట్టే పౌలు స్పష్టంగా చెప్తాడు దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీక సద్వినియోగము చేసుకోవచ్చు అజ్ఞానుల వలే కాక కాబట్టి జ్ఞానంతో నడుచుకోమన్నాడు తర్వాత ఇందు నిమిత్తము ప్రభు యొక్క చిత్తం ఏమిటో మీరు గ్రహించాల అవివేకులు కాక అంటే జ్ఞానం లేనివాడు అజ్ఞానంతో ఉంటాడు కాబట్టి బుద్ధి లేనివాడు బుద్ధిహీనుడుగా ఉంటాడు వివేకము లేనివాడు అవివేకి ఉంటాడు అందుకు గలతీ పత్రికలో పౌలు కూడా ఓ అవివేకులైన గలతీలారా ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టను మొదట మీరు సారంగా నడుచుకొని ఇప్పుడు శరీరానుసారంగా మీరు నడుచుకుంటారని ఎందుకు పౌలు అక్కడ గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడంటే చూడండి ఈ బుద్ధి జ్ఞానము వివేకము ఇవి యేసుక్రీస్తు ప్రభులోనే ఉన్నాయి కాబట్టి ఇవి చాలా ఉన్నతమైనవి అన్నట్టు చాలా శ్రేష్టమైనవి అన్నట్టు కాబట్టి ఇవి లేకుండా అలాగే ఆయన ఆత్మ అభిషేకం ఇప్పుడు మనం ధ్యానించే అంశము దేవుని ఆత్మకు సంబంధించింది కాదు కాబట్టి చూడండి బుద్ధి జ్ఞానము వివేకం వీటి కొరకు మనము ప్రతి దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం దేవుణ్ణి అడగగలుగుతున్నామా ఇవి చాలా ప్రాముఖ్యమైనవి కదా బుద్ధి లేకపోతే బుద్ధి కలిగిన కన్నికలాగా ఉంటాం ఇప్పుడు జ్ఞానం లేకపోతే అజ్ఞానంతో నడుచుకుంటాం చూడండి వివేకం కోల్పోతే అవివేకలాగా అంటే మనం గ్రహించలేమన్నట్టు అంటే మన జీవితంలో గ్రహింపు అనేది ఉండదు ఇవి చాలా ప్రాముఖ్యమైనవి ఈ బుద్ధి జ్ఞానము వివేకం అనేవి కాబట్టి మనం అడిగే ప్రార్థనలు దేవుని సన్నిధిలో వెతికేవి ఇవి చాలా ప్రాముఖ్యమైనవి చాలా ఉన్నతమైనవి కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి మనం ఏది చేస్తున్నా దేవునికి ఇష్టమైనవి చేసే వాళ్ళకి మనం ఏది అడిగినా అది దేవుని వలన మనకు దొరుకుతుంది కాబట్టి మనం ఎంత మన జీవితంలో నాకు మంచి బుద్ధి అనుగ్రహించు ప్రభ నాకు వివేచన అనుగ్రహించు ప్రభా వివేచన కోల్పోతే అవివేకం ఉంటే గ్రహిం పొందదు కాబట్టి దేవుని చిత్తం గ్రహించలేం దేవుడు మన పట్ల కలిగిన ఆలోచన గ్రహించలేం ఏ బోధ ఇది దేవుని సంబంధమైనదా కాదా ఈ ఆత్మ దేవుని సంబంధమైనదా కాదా ఇది ఏ ఆత్మ ఇది బ్రహ్మపరుచ ఆత్మన మోసపరుచ ఆత్మన ఇది అపవిత్రాత్మన ఇది దురాత్మన ఇది ఏ ఆత్మ లేదా ఇది సత్య స్వరూపి అయిన దేవుని ఆత్మన ఈ గ్రహింపు నీకు ఉండాలంటే నీకేముండాలంటే వివేచన ఉండాలి అప్పుడు చెప్పే వ్యక్తి ప్రకటించే వాక్యం చెప్పే వ్యక్తి ఎవరైనా కానీ నువ్వు అతన్ని ఆత్మను గ్రహించగలుగుతావు ఇది క్రైస్తవులకి అతి ప్రాముఖ్యమైనది అన్నట్టు వివేచన అనేది లేకపోతే భ్రమపడొచ్చు లేదా మోసపోవచ్చు లేదా నీ జీవితంలో అపవిత్రత అనేది రావచ్చు లేదా నీ జీవితంలో దురాత్మ రావచ్చు కాబట్టి బుద్ధి ఉంటే మనకేముంటదంటే నన్ను దేవుడు ఎందు నిమిత్తం ఏర్పరచుకున్నాడు ఎందు నిమిత్తము ఏసుక్రీస్తు ప్రాభు ఈ లోకానికి వచ్చాడు నేను పాపినైతే నన్ను రక్షించడానికే వచ్చాడు కాబట్టి నా నిమిత్తమే పాపం లేనివాడు నా పాపములన్నీ తన మీద వేసుకొని ఆ శిలువ మీద రాను మీద నా పాపములన్నీ మోసి నా స్థానంలో ఏసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన లేపెండు అది నమ్మి విశ్వసించి నేను ఎప్పుడైతే మారు మనసు పొందినానో యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందినానో ఇప్పుడు నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాడిని కాబట్టి పైనన్న వాటిని నేను గతకాల భూలోక సంబంధమైన వాటి మీద నాకు మనసు పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ లోకము దాని ఆశ అన్ని గతించిపోతాయి ఈ లోకంలో నువ్వు ఎంత ప్రాయాసపడి ఎంత కష్టపడి ఎన్ని సంపాదించుకున్నా చూడండి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ దినము నీ నువ్వు కలిగి ఉన్నవన్నీ పోగొట్టుకుంటావా లేదా అందుకు ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే అతడికి ఎందుకు ప్రయోజనం ఉండదంటే ఈ లోకంలో ఉన్నది ఏదైనా కానీ దాని పట్ల నీకున్న మక్కువ ఆసక్తి శ్రద్ధ అది ఏదైనా కానీ ఇవన్నిటిని మనం విడిచిపెట్టక తప్పదు ఎందుకంటే మన ఆత్మ దేవుని సన్నిధి నుంచి వచ్చింది కాబట్టి అది మరలా దేవుని సన్నిధికి చేరుతుంది ఈ శరీరం ఈ లోక సంబంధమైంది కాబట్టి ఈ లోకంలో కలిసిపోతుంది కాబట్టి అలాగా ఎందుకు దేవుడు ఈ బుద్ధి జ్ఞానము వివేకం గురించి మాట్లాడిన అంటే నువ్వు వివేకైతే చూడండి నీలో వివేకం ఉంటే నువ్వు ప్రతి బోధను పరిశీలించగలుగుతావు ప్రతి బోధను పరీక్షించగలవు ప్రతి ఆత్మను నువ్వు చూడగలవు ప్రతి ఆత్మ ఇది దేవుని సంబంధమైందా కాదనేది పరీక్షించగలవు అలాగే నీకు జ్ఞానం ఉంటే చూడండి నువ్వు అజ్ఞానంతో నడుచుకోవన్నట్టు నేను రక్షింపబడిన వాడిని నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాడిని తన సేవకై దేవుడు నన్ను ఏర్పరచుకొని నన్ను పిలుచుకొని నాకంటూ దేవుడు ఒక పరిచర్యను అప్పగించండు నమ్మకమైన వాడిగా నన్ను నిలబెట్టిండు నేనేం చేయాలా నాకు అప్పగించబడిన పరిచర్యలో నేను నమ్మకమైన వాడిగా ఉంటూ నా పని తుద చూడండి యశు అంటాడు కదా నా తండ్రి చిత్తము నెరవేర్చుటో ఆయన పని తుద నాకు ఆహారం అంటే దేవుడికి ఒక వివేచన ఉంది దేవుడికి ఒక జ్ఞానం ఉంది తను ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చిండు చూడండి ఈ రోజు మనం అది గ్రహించకగలుగుతున్నామా ఎవరన్నా వాక్యాలు బాగా చెప్తే ఏడుస్తాం రెండు రోజులు ఆ ఏడుపు మూడో రోజు మరలా యదావిది జీవితం మరలా ఏదో కష్టమో శ్రమనో శోధన రాంగలే బుద్ధి లేని కన్కలు ఒక్కసారిగా లేసి పరిగెత్తినట్టు పరిగెత్తుతున్నాం ఎక్కడ మనం నిలకడగా ఉండగలుగుతున్నాం దేవునిలో ఎందుకంటే నీ ప్రార్థనలో ఎప్పుడు నువ్వు వీటి కొరకు దేవుడి సన్నిధిలో నువ్వు అడగలేదు కాబట్టి మన జీవితాల్లో మనం కొన్ని విషయాల్లో ఏమైపోతామంటే బుద్ధి లేని వారిలాగా ప్రవర్తిస్తామన్నట్టు అవివేకిలాగా ఉంటామన్నట్టు అజ్ఞానంతో నడుచుకుంటున్నాం ఎందుకంటే వీటి వరకు ఎప్పుడూ దేవుని సన్నిధిలో అడగడము వెతకడము మనం చేయలేదన్నట్టు ఎప్పుడు నా బిడ్డలు నా కుటుంబము నా పని నా ఉద్యోగము నా ఆరోగ్యము ఇవే చూసుకున్నాం ఇవి మంచిదే నీ మట్టుకు కానీ ఇవి లేకపోతే దేవుని నిమిత్తం ఉండలేవు కదా చూడండి చాలా మంది ఎందుకు ఒక శోధన రాగాల్లో ఒక శ్రమ కలగంలో ఎందుకు కన్నీళ్లు పెడతారంటే ఎందుకు దుఃఖపడతారంటే ముందు వాళ్ళలో ఏం లేదంటే బుద్ధి లేదు కాబట్టి బుద్ధిహీనుల్లాగా మారి అజ్ఞానుల్లాగా ఉండి అవివేకుల్లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళలో దుఃఖం వస్తుంది చూడండి ఈ లోకంలో శ్రేష్టమైనది ఉన్నతమైనది అంటే బుద్ధి జ్ఞానము వివేకం అన్నట్టు ఈ మూడు ఉన్నవాడు ఎప్పుడు దేవుడి నుంచి తొట్టిల్లిపోరు ఎందుకంటే వాళ్ళకి ఆ మాత్రము గ్రహింపు ఆ మాత్రం వివేచన ఉంటది ఆ మాత్రము దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడు ఎందు నిమిత్తం దేవుడు నన్ను ఎంతగా మార్చుకున్నాడు పాపినైనా నన్ను ఎందుకు పరిశుద్ధపరిచండు ఒకప్పుడు మూఢ నమ్మకాల్లో మూడ విధానాల్లో ఈ లోక సంబంధంగా ఉన్న నన్ను ఎందుకు దేవుడు చూడండి నన్ను ఈ రీతిగా మార్చుకున్నాడు అనే జ్ఞానము అనే వివేకము అనే బుద్ధి ఉంటే మనం ఎప్పుడు దేవుణ్ణి ఆజ్ఞలు గైకొన్న వారిలాగా ఉంటాము ఆయనకి ఇష్టమైన పనులే చేయగలం ఈ రోజు లోకంలో ఎవరు వీటి గురించి అడగరు ఎందుకంటే ఇవి చాలా సింపుల్ వర్డ్స్ అనుకుంటారు కానీ వీటిలోనే కదా మన జీవితం ఆధారపడి ఉంది నీకు బుద్ధి లేకపోతే నువ్వు మెలుకుగా ఉండకపోతే వాడు ఏం చేస్తాడు నువ్వు కునికి నిద్రిస్తావు కాబట్టి నీలో గురుకులు వచ్చి నాటిపోతాడు చూడు మనము కునికి నిద్రించడం వల్ల మన దివిటీలను మనం ఏం చేసుకోలేము సిద్ధపరచుకోలేము దేవుని కొరకు వెలగలేమన్నట్టు ఎప్పుడు వెలగడానికి ప్రయత్నిస్తామంటే పెండ్లి కుమారుడు వచ్చిండు అన్న శబ్దం విన్నప్పుడు ఎట్లా బయలుదేరిండ్రో మన జీవితంలో ఒక శోధన ఒక శ్రమరంగలే అప్పుడు పరిగెత్తారు అన్నట్టు అప్పుడు ప్రార్థనలు పెట్టించుకుంటారు అప్పుడు ఉపవాసాలు అప్పుడు అప్పుడు వరకు ఏం చేస్తారంటే మత్తులై ఉంటారు ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక పెద్ద శబ్దం వస్తే ఉలిక్కి కదా చూడు అలా ఉంటారు మనుషులు క్రైస్తవులు నేటి సేవకులు నేటి విశ్వాసులు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఏ రోజన్నా నువ్వు వివేచించినావా గ్రహించినావా అన్నదే దేవుడు ఈ మనందరితో మాట్లాడుతున్నాడు చూడండి ఎందుకంటే ఇక్కడ వాక్యం ఉంది రాజులకు రాసిన రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచనము చూడండి ఏదైనా బైబుల్లో ఈ బుద్ధి జ్ఞానం గురించి ఎవరు దేవుని సన్నిధిలో అడిగినారు ఎందుకంటే మనకి దేవుని పట్ల ఉన్నతమైనవి నీకు జ్ఞానం ఉంటే ఆటోమేటిక్ ఈ లోకంలో నువ్వు అభివృద్ధి పొందుతావున్నట్టు నీకు వివేకం ఉంటే ఆటోమేటిక్ నువ్వు దేవునికి తగినట్టుగా ఉంటావన్నట్టు ఇవి లేకుండా ఈ లోకంలో ఉన్న వాటిల్లో వెదితనం కదా ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో అది విరితనంగా ఉంటది కదా ఈ లౌకిక జ్ఞానము ఈ లౌకిక ఆత్మ స్వనీతిని స్వబుద్ధుల్ని ఆధారం చేసుకోవడము సొంత నిర్ణయాలు తీసుకోవడము సొంత తలాంపులు కలిగి ఉండడం సొంత ఆలోచనలు కలిగి ఉండడం సొంత నిర్ణయాలు తీసుకోవడం ఇవి ఖచ్చితంగా మనకి అపాయకరమైనవే కదా ఖచ్చితంగా ఇవి మనల్ని నష్టంలోనో లేదా నాశనంలోకి నడిపిస్తాయి అందుకో మనకేం కావాలా దేవుని జ్ఞానం కావాలా దేవుని యొక్క వివేచన మనకు కావాలా దేవుని యొక్క చూడండి మనకి నిభ్రమైన బుద్ధి అయినా స్వస్థ బుద్ధి ఎప్పుడు వస్తుంది అది దేవుని నుంచి కలగాల ఇవి ఉన్నతమైనవి శ్రేష్టమైనవి వీటిల్లో ఎవరు అంతలుగా ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఇవి నాకు కావాలా ప్రభావ వీటి గురించి వచ్చి ప్రేర్లు పెట్టండి బ్రదర్ అని చెప్పేవాడు అక్కడన్నా ఉంటాడా ఎందుకంటే వాళ్ళకి ఇవి ఇంపార్టెన్స్ కాదన్నట్టు నువ్వు జ్ఞానవంతురాలువో జ్ఞానవంతుడువైతే నువ్వు దేవుని జ్ఞానంతో ఉన్నవాడివైతే నీ కుటుంబంలో సమస్యలు కావచ్చు నీ ఉద్యోగంలో సమస్యలు కావచ్చు నీ ఇరుగు పొరుగు వాళ్ళ సమస్యలు కావచ్చు నీ తోటి సేవకుల సమస్యలైనా నువ్వు జ్ఞానవంతుడివైతే నువ్వు ఈజీగా నీ సమస్య నుంచి బయటపడగలుగుతావు కదా నువ్వు వివేచన కలిగి ఉన్న చాలా జాగ్రత్త పడతావు కదా ఇవి లేవు కాబట్టి మనం కష్టాల్లోకి శ్రమల్లోకి నేటి సేవకులు నేటి క్రైస్తవులు ఈ రీతిగానే ఉన్నారు కాబట్టి ఇక్కడ చూడండి రాజులకు రాసిన మొదటి గ్రంథము మూడో అధ్యాయము ఏడో వచనంలో నా దేవ యహోవా ఇది ఎవరు ప్రార్థిస్తున్నారంటే సోలోమోను ప్రార్థిస్తున్నాడు ఎవరికి జీవం కలిగిన దేవుడు తన తండ్రి అయిన దేవుడు కదా అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడు కాబట్టి ఈయన ప్రార్థిస్తుండడు నా దేవ యుహోవా కాబట్టి అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందుకును అని ఎందుకు యసుక్రీస్తు ప్రభు చెప్పిండే కాబట్టి అడిగిన ప్రతిదీ దేవుడు ఎట్లా ఇస్తాడు నేను పోయి ఒక స్త్రీతో వ్యభిచారం చేయాల ప్రభావ నాకు సహాయం చెయ్యంటే దేవుడు చేస్తాడు ఇదిగో ప్రభ పలాన వ్యక్తిని నేను మోసం చేయాలా పలాన వ్యక్తిని నేను అన్యాయం చేయాలా పలాన వ్యక్తిని నేను చంపాలా ప్రభ అరీతిగా నాకు సహాయం చేయి అంటే ప్రార్థన చేస్తాడు పలానా వ్యక్తి నాశనం అయిపోవాలా అంటే ప్రార్థన చేస్తాడు నీలో తప్పు ఉండి నీలో అన్ని ఉండి నన్ను తప్పించు ప్రభ అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన చేస్తాడు చూడండి ఆయన దృష్టికి ఇష్టమైనవే మన పట్ల దేవుడు అనుగ్రహిస్తాడే తప్ప మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వడు ఎందుకంటే అది ఆయన దృష్టికి ఇష్టమైనది కాదు ఆయన చిత్తానికి తగినది కాదు కాబట్టే దేవుడు మనకి ఇవ్వడు అందుకు నీ జీవితంలో నా జీవితంలో మన అందరి ఎందుకు ప్రార్థనల్లో కొన్ని జవాబులు రావంటే దానికి కారణము ఇదే కాబట్టి ఇక్కడ చూడండి సొలోమను నా దేవాహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైనా నన్ను రాజుగా నియమించి కాబట్టి సొలోమను చూడండి జీవం కలిగిన దేవుడికి ఈయన ప్రార్థిస్తున్నాడు నువ్వు నా తండ్రి అయిన దావేదునకు బదులుగా నీ దాసుడునైనా నన్ను ఏం చేసిండంట రాజుగా నియమించి ఉన్నావు అంటే ఈయనని రాజుగా నిలబెట్టిన వాడు యసుక్రీస్తు ప్రభు అయితే నేను అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు ఈరోజు మనం కూడా అంతే కదా అడగాల కదా దేవుణ్ణి చూడు ఈ సలోమాను ఎందుకు ఇట్లా ప్రార్థిస్తాడు ఇప్పుడు మనమంతా ఎవరము చీకటిలో ఉన్న మనలందరినీ తన వెలుగులోనికి పిలిచిండి కదా మనలందరినీ రాజ్య యాజక వంశ సమూహములాగా దేవుడు మార్చుకున్నాడు కదా కాబట్టి ఇప్పుడు నువ్వెవరివి నేనెవరిని మనమందరం ఎవరము రాజులం అన్నట్టు అంటే పరిపాలించే వాళ్ళం కదా దాని గ్రంథంలో ఆయన రాజ్యము ఎవిగములు ఉంటది అనంటే ఆయన రాజ్యానికి ఇప్పుడు ఎవరు రాజులు మనం అన్నట్టు కాబట్టి నేను బాలుడను అంటే ఈ దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తుండడు తన గురించి తాను తెలియజేసుకుంటుండడు దేవుడికి నా తండ్రికి బదులుగా నేను నీ దాసు ఎందుకు నన్ను రాజుగా నిలబెట్టినప్పుడు నేను నీ ఆధీనం ప్రకారంగానే నేను చేయాల ఈ పరిపాలన సేవా పరిచర్య కూడా అంతే కదా దేవుని ఆత్మచేతనే నడిపించబడితేనే నీ జీవితంలో నా జీవితంలో మన సేవా జీవితంలో కార్యాలు జరుగుతాయి తప్ప లేదంటే కష్టాలు పాలైపోతాం అన్నట్టు ఎందుకు స్వనీతిని స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన సొంత నిర్ణయాలు ప్రార్థనలో దేవుణ్ణి అడగాల ప్రార్థనలో దేవుని అడగాల ఎంత మట్టుకు మనం ప్రతిది ప్రార్థనా పూర్వకం వెళ్తాం చూడండి నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు కాబట్టి నీ దాసుడునైనా నేను నీవు కోరిన చూడండి నీ దాసుడినైనా నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము కాబట్టి వాళ్ళు ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలంట విస్తరించి ఉన్నారంట కాబట్టి ఆయన ఎవరైతే కోరిన జనులు అంటే ఆయన స్వాస్థ్యం అన్నట్టు ఇస్రాయేల్ ప్రజలు దేవుని స్వాస్థ్యం అన్నట్టు ఇప్పుడు మనలందరినీ కూడా అంతరంగమందు యూదులు గాను కేవలం ఏసు క్రీస్తు ప్రభు కృపధారనే మనం కూడా ఆయన జనులు ఆయన స్వాస్థ్యము మార్చబడిన వాళ్ళం కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారంట విస్తరించి ఉన్నారు వారిని లెక్క వారి విశాల దేశమును తనిఖీ చేయుటూ అసాధ్యము అంటే ఇది ఇప్పుడు ఎవరికి అసాధ్యము దేవునికి కాదు ప్రార్థించే వ్యక్తి ఎవరు సలోమోను ఈ వ్యక్తికి ఇది అసాధ్యం అట్లా అంతమంది జనులకు చూడండి ఈయనేమో బాలుడన్ అంటుండు కార్యములు జరపాలంటే నాకు బుద్ధి చాలదంటుండు వాళ్ళు లెక్కకు మించి విస్తరించున్నారు కాబట్టి అది తనిఖీ చేయుటకు నాకు చాలా కష్టము నాకు అసాధ్యము అని చెబుతూనే ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి ఈ వాక్యం బాగా అర్థం చేసుకోవాలన్నట్టు ఎందుకు బుద్ధి కావాలంటే నీకు మంచేదో చెడేదో తెలియాలన్నట్టు కాబట్టి యశు ప్రభులో ఉంటేనే ఆయన బుద్ధి మనలో ఉంటే తప్ప నువ్వు మంచి చెడు వివేచించలేవన్నట్టు ఏది మంచి ఏది చెడు ఇప్పుడు ఈ గలతీల పాత్రికలో వీళ్ళు ఎందుకు ఆ రీతిగా అయిపోయినారంటే మేము ఆత్మ సంబంధులుగా మారిన వాళ్ళము కరీస్తతో కూడా లేపబడిన వాళ్ళము ఒకప్పుడు శరీరానుసారంగా ఎటుపడితే అటు లోకం మీద తిరిగిన ఇప్పుడు ఆయన మూలంగా మేము రక్షింపబడిన ఆయన స్వాస్థ్యంగా మార్చబడిన మేము ఆత్మ సంబంధులము కాబట్టి మేము ఆత్మ సంబంధుల వల్లే నడుచుకోకుండా మేమేమైనాము మరలా వెనుక తిరిగి శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నాం అంటే వీళ్ళు ఏం కోల్పోయినారు బుద్ధి కోల్పోయినారు అంటే వివేకము కోల్పోయినారు కాబట్టి అజ్ఞానంలో ఉన్నారు ఈ గలతీ సంఘం సంఘం అంటే ఎవరు దేవుని బిడ్డలే కదా సంఘంలో ఉండేది వేరే ఎవరు కదా కాబట్టి ఈరోజు సంఘం అంటే అది మనుషులకి సాదృశ్యం అన్నట్టు నువ్వు కూడా ఒక సంఘమే కదా కాబట్టి నువ్వెలా ఉన్నావు అన్నది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మంచి చెడులు వివేచించి కాబట్టి నాకు ఎప్పుడైతే బుద్ధి ఉంటుందో అప్పుడు నేనేం చేయగలను గ్రహించగలను అన్నట్టు ఇది మంచా చెడా ఇది దేవునికి తగిన కార్యమా దేవునికి తగని కార్యమా ఇప్పుడు నేను చేసే పని దేవునికి ఇష్టమైనదా దేవుడికి ఇష్టం కానిదా నేను జీవించే జీవితం నే నే నే నేను చేసే ప్రార్థనలు కదా ప్రతిదీ ఉంటే మంచి ఉండాలా లేదంటే చెడు ఉండాలా ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అన్నది అన్న ఎవరికి ఉండాలంట ఆ గ్రహింపు ఆ వివేచన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండాలన్నట్టు కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు కాబట్టి ఎప్పుడైతే నీకు ఇది మంచ చెడ అని నీకు తెలిసినప్పుడు నువ్వు బుద్ధి కలిగి ఉంటే వివేచన చేస్తావన్నట్టు బుద్ధి లేకపోతే వివేచన ఎక్కడ వస్తుంది వివేచనే లేకపోతే జ్ఞానం ఎక్కడ వస్తుంది అంటే ఈ మూడు ఒకదానికి ఒకటి ఏమై ఉన్నాయంటే అతుక్కుంటాయి కదా కాబట్టి బుద్ధి లేనివాడికి ఖచ్చితంగా వివేచన ఉండదు ఉంటే బుద్ధి ఉంటే <mbell> ే నా జీవితం ఇలా ఒకప్పుడు నింది అప్పుడు నేను పాపంలో ఉన్నవాడిని అప్పుడు యేసు క్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించలేదు యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకోలేదు నేను మారు పొందలేదు బాప్తీసం పొందలేదు కాబట్టి నేను జీవించిన జీవితానికి ఒక అర్థం ఉంది కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని నేను గ్రహించినాను నా పాపాలు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు సన్నిధిలో నేను ఒప్పుకున్నాను ఎప్పుడైతే ఆ రీతిగా మారు పొంది ఏసు క్రీస్తు నేను ఎప్పుడైతే బాప్తీసం పొందినాను ఇప్పుడు నేనేమైనాను యేసు క్రీస్తు ప్రభువులో నూతన సృష్టిలాగా నూతనంగా మార్చబడిన వాడిని మార్చబడిన దానిని ఎవరైనా కానీ స్త్రీ కానీ పురుషుడైనా ఎవరైనా కానీ అప్పుడు నాలో మంచి చెడులు వివేచించే గుణం ఉంటే ఇది మంచి ఇది చెడు అని గ్రహించే బుద్ధి ఉంటే ఒకప్పుడు నాకున్న అలవాట్లు ఇప్పుడు నాకు ఉన్నాయంటే నాకేం లేనట్టు బుద్ధి లేదన్నట్టు చూడండి ఈరోజు మనుషులు ఎంత అన్యాయంగా అక్రమంగా జీవిస్తున్నారంటే ఒకప్పుడు నీలో ఉంది కోపమో ద్వేషమో చెడుతనమో ఏదోటి ఒకటి ఒకప్పుడు పలాని సిస్టరు రక్షింపబడి మునుపు ఇలా ఉనింది అన్నదానికి అర్థం ఉంది అదే పలానా సిస్టర్ ఇప్పుడు రక్షింపబడినాక ఎలా ఉండాలా ఈరోజు ఆ సిస్టర్ అలా ఉండాలి అంటే ఈ సిస్టర్కి లేదు ఈ బ్రదర్ కి ఏం లేదు అన్నట్టు చెప్పాను నాకేం లేదన్నట్టు ఎవరైనా కదా ఆ స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ చెప్పాను నేనుండొచ్చు వినే మీరు ఉండొచ్చు ఈ లోకంలో చిన్నవాడైనా పెద్దవాడైనా ధనికుడైనా దరిద్రుడైనా ఎవడైనా దేవుని సన్నిధిలో ఒక్కడే ఎందుకంటే భేదం ఏమీ లేదు అందరూ పాపం చేసిన వాళ్ళు అని చెప్తాడు పౌలు రోమ పత్రికలు కాబట్టి నేను మంచి చెడులు కాబట్టి మంచి చెడు ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునే వాడికి ఏముంటదంటే బుద్ధి ఉంటది అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆలోచన చేస్తాడన్నట్టు గ్రహిస్తాడు అంటే ఎప్పుడైతే ఆలోచన ఆ గ్రహిస్తాడో అతనిలో ఏమున్నదంట వివేచన ఉంటదన్నట్టు అప్పుడు జ్ఞానంతో నడుచుకుంటాడు లేకపోతే నడవలేరు కాబట్టిరోజు మనం కూడా గ్రహించాలి కదా అడగాలి కదా ప్రభు నేను మంచి చెడులు వివేచించాలంటే నాకేం కావాలా బుద్ధి కావాలా అందుకు నిబ్బరమైన బుద్ధి స్వస్థ బుద్ధి అని చెప్పిండు కాబట్టి అవివేకులు ప్రభు యొక్క చిత్తం ఏందో ఎందుకు చెప్పిండు వివేచన లేకపోతే దేవుని చిత్తం ఏందో గ్రహించలేవన్నట్టు నువ్వు ఎందుకు రక్షింపబడ్డావు అన్న వివేచన కూడా నీకు ఉండదన్నట్టు నీ జీవితం అంతా మరీ దరిద్రంగా అంత అన్యాయంగా ఉంటదన్నట్టు చీకటి జీవితాలు అన్నట్టు మనుషులు పైకి యథార్థవంతుల్లాగా బుద్ధిమంతుల్లాగా జ్ఞానవంతుల్లాగా గొప్ప పరిశుద్ధుల్లాగా వేషధారణ ముసుగు ధరించుకొని ఉంటారే తప్ప వాళ్ళ హృదయాలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ తలంపులు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ సాక్ష్యం కానీ ఏది ఎంత మాత్రం అది దేవునికి ఇష్టక ఇష్టమడే రీతిగా ఉండదన్నట్టు కానీ వీళ్ళ భక్తి అది దేవునికి కూడా ఆశ్చర్యమే అన్నట్టు అందుకు పైకి భక్తి ఉండి శక్తిని ఆశ్రయించాలంటే పైకి భక్తే మేడి పండు చూడడానికి బాగానే కనిపిస్తుంది లోపల ఏముంటాయంట పురుగులు ఉంటాయంట ఎవరు చూడగలరు పురుగులు ఈ ఆ పండుని లోపల భాగాన్ని తీసినప్పుడు కనపడతారు ఇప్పుడు మన హృదయాలు ఎవరు పరిశోధించగలరు మన జీవితాలను ఎవరు చూడగలరు ఒక యేసు క్రీస్తు కదా కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడునైన నాకు వివేకము హృదయము దయచేయము ఇది ఎవరు అడుగుతున్నారు సలోమ ఆయన సన్నిధిలో ఉండి నా దేవా యహోవా అని నేనేం చేస్తుండు తన తండ్రి అయిన దేవుడు కదా కాబట్టి ఆయన ఏం చేస్తుండడు దేవుని సన్నిధిలో ఉండి మొరపెడుతూ అడుగుతూ వెతుకుతున్నాడు ఏమి నేను మంచి చెడులు వివేచించాలా నీ జనులకు నేనేం చేయాలా న్యాయం తీర్చాలా ఎందుకు నీ రాజుని అంటే పరిపాలించాలంటే నాకేం కావాలా ప్రభు జ్ఞానం కావాలా వివేచన కావాలా నాకు బుద్ధి కావాలా నేను బాలుడని నాకు వివేచన లేదు బుద్ధి లేదు జ్ఞానం లేదు అలాంటప్పుడు నీ జనులకు నువ్వు నన్ను రాజుగా పెట్టినప్పుడు నేను ఎలా పరిపాలన చేయగలను ఎలా నీ జనులకు తగినట్టుగా నేను వాళ్ళకి పరిపాలన చేయగలను వాళ్ళని ఏలగలను నీకు తగినట్టుగా నీ చిత్త నీ ఇష్ట కాబట్టి ఇతను గ్రహించుకోగలిగిండు కదా మనం గ్రహించుకోగలుగుతున్నామా మన జీవితంలో ఈరోజు క్రైస్తవులు సేవకులు విశ్వాసులు ఎంతకాడికి పిల్లలను భర్తనో ఈ ఐక్య విచారాల్లో జీవిత కాలం అంతా కొట్టుకుపోతుందే తప్ప నీ జీవితంలో శ్రేష్టమైనది ఉన్నతమైనది అని నువ్వు ఎప్పుడు అడిగినావు ఎంతకాటికి ఈ లోకంలో సంపాదించుకునేది ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేది ఈ లోకంలో నిన్ను మనుషులు ప్రశంసించేది కానీ బలా మంచి నమ్మకమైన దాసు బుద్ధి కలిగిన దాసుడు కదా ఇది అంటే మనం వేటిలో ఎక్కువ ప్రయారిటీగా ఉండి ప్రార్థనలు చేస్తున్నాము ప్రార్థనలు పెట్టించుకుంటున్నాము ఎప్పుడు దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిస్తున్నాం వేటి లోకంలో ఉండి గతిచ్చిపోయే వాటి కొరకే గాని నీలో ఎప్పుడైతే బుద్ధి జ్ఞానము వివేకం ఉంటదో ను క్రమంగా నడుచుకుంటావు కదా నీలో అక్రమం ఎక్కడ ఉంటుంది అంటే నీలో దేవుని ప్రేమ చల్లారిపోదు అన్నట్టు చాలా మంది దేవుల్లో దేవుని ప్రేమ అంటే ఏంది దేవుని ప్రేమించిన వాడంటే ఎవరు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేవాడే దేవుని ప్రేమించిన వాడు ఉట్టి బైబుల్ పట్టుకుంటేనో లేదా చర్చిలో కనపడితేనో లేదా ఈ సహవాసంలో కూడి ప్రార్థనలో ఉంటేనో నువ్వు నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాడు ఏమంటే నీకన్నా మోసపోయినవాడు నీకన్నా భ్రమంలో ఉన్నవాడు ఈ లోకంలో ఇంకొకడు లేనేలేడు ఎందుకంటే మనం వాస్తవంలోకి వచ్చి నిజ స్వరూపంలోకి వచ్చి యేసుక్రిస్తు ప్రభు యొక్క మనసును హృదయాన్ని గ్రహించి ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయనని వెంబడించడం నేర్చుకోవాలా అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్టయే ప్రేమ ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటే నీలో అక్రమం ఎక్కడుంటుంది నీలో క్రమమే ఉంటది కదా అన్యాయం ఎక్కడుంటది న్యాయమే ఉంటది కదా చూడండి కాబట్టి దేవుడు చెప్తున్నాడు నాకు వివేకము గల హృదయం దయచేయం ఎందుకు హృదయము తెలుసు అన్నిటికన్నా ఘోరమైనది మోసకరమైనది వ్యాధి కలిగినది దాన్ని గ్రహించగలవాడెవడు అని అడుగుతాడు ఇర్మియా గ్రంథంలో అంటే గ్రహించిన వాళ్ళు ఏం చేస్తారు మొదట వాళ్ళ హృదయానికి స్వస్థ తెచ్చుకుంటారు ఈ లోకంలో వచ్చే శరీర సంబంధమైన రోగాల కొరకు అక్కడికి వెళ్తారు ఇక్కడికి చిన్న అనుమానం ఉంటే స్కానింగ్లు తీస్తాం ఎంత జాగ్రత్త ఎంత భయం మనకి మన ప్రాణం పట్ల నీ ఆత్మ పట్ల భయం లేదు మనుషులకి ఇది బుద్ధి లేనితనం అన్నట్టు ఇది అజ్ఞానం అన్నట్టు అవివేకం అన్నట్టు అంటే శరీరం పట్ల నీకున్నంత జాగ్రత్త ఆత్మ పట్ల లేదన్నట్టు కానీ నీ ఆత్మను శరీరాన్ని రెండింటిని కూడా నశింపగల చేయవాడు కదా యేసుక్రీస్తు ప్రభు ఆయన పట్ల భయం లేదన్నట్టు అలా భయము మనలో ఉంటే భక్తి మనలో ఉంటే దేవునికి లోబడే స్వభావం మనం కలిగి ఉంటే మనం ఎవరు శరీరకంగా జీవించము శరీర ప్రకారంగా నడుచుకోము ఎందుకంటే నీకు భయం ఉంటుంది ఎందుకు శరీరానుసారమైన మనస్సు అది మరణం కదా ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా పాపం వలన వచ్చే జీతం మరణం చూడు నడుచుకున్న వచ్చేది మరణమే ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకపోవడం అతిక్రమిస్తే వచ్చేది కూడా మరణమే ఎంత భయంకరంగా ఉంటుంది కదా ఎందుకంటే దేవుడు మనం గ్రహించుకోవాలి ఎందుకంటే నా హృదయం ఎలా ఉంది విరిగి నలిగిన హృదయం లాగా ఉందా యథార్థమైన హృదయం కలిగి ఉందా నా హృదయం ఎలా ఉంది నా హృదయంలో ఏమున్నాయి ఎప్పుడు వాడి పట్ల వీడి పట్ల శత్రుత్వం ఉందా వాడి పట్ల వీడి చెడుతనం ఉందా నా హృదయంలో ఎలాంటిది ఉంది అపగత్రత్వ ఉందా ఎందుకు నీ నోటి మాట బాగలేదన్నా నీ హృదయం బాగలేదన్నట్టు నీ కంటి చూపు బాగలేదంటే నీ హృదయం బాగలేదన్నట్టు నీ నడక బాగలేదన్నా పడక బాగలేదన్నా నీ ప్రవర్తన బాగలేదన్నా నీ తలంపులు బాగలేవన్నా నీ ఆలోచనలు బాగలేవన్నా నీ సాక్ష్యం బాగలేదన్నా ఏది బాగలేదన్నా దానికి మూలం ఏందో తెలుసా నీ హృదయం అన్నట్టు హృదయము అంత ఘోరమైనది అన్నట్టు ఎందుకు అది మోసకరమైంది కదా వ్యాధి కలిగింది అన్నట్టు దాన్ని గ్రహించగలిగిన వాడేవాడు గ్రహించిన వాడు ఏం చేస్తాడు యేసు ప్రభు వాక్యం ద్వారా హృదయాన్ని శుద్ధీకరించుకుంటారు హృదయంలో ఉన్న మాలిన్యమంతా ఈ వాక్యం వెళ్ళడం వల్ల అంతే కదా మంచినీళ్ళు రావాలంటే ప్యూరిఫై చేయాలా అంటే చెడు మాలిన్యము చెడు చెత్త పక్కకు పోవాలా మన హృదయంలో కూడా దేవుని వాక్యం పోతుంది మన హృదయంలో ఉన్న చెడుతనం పోతుంది ఇదే మనుషులకు కనపడదు కాబట్టి ఇతను ప్రార్థిస్తుండడు వివేకము కలిగిన హృదయము నాకు దయచేయమని అడుగుతున్నాడు ఇలాంటి ప్రార్థన దేవుడు బాగా ఇష్టపడతాడు ఇలాంటి ప్రార్థన చేసే వాళ్ళ పట్ల దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఇది న్యాయం కాబట్టి చూడండి అప్పుడు ఒకటో రాజుల గ్రంథము మూడో అధ్యాయం పదో వచనంలో సొలోమాను చేసిన ఈ అంటే ఏ మనవి అడగడం అన్నట్టు ఒక రీతిగా రిక్వెస్ట్బుల్ అన్నట్టు కాబట్టి ఇతను మనవి చేసుకుంటుండడు కదా మనం మన జీవితంలో ఉదయం లేసిన కానించి సాయంత్రం దాకా ప్రతిదినం ఎన్నో మనవులు చేస్తాం కానీ ఇతను అడిగినాంటి ప్రార్థన మనం చేయగలుగుతాం ఎందుకంటే అది మనకు అవసరం కాదన్నట్టు ఈ లోకంలో తిని తాగి సుఖించి లోకంలో ఉన్న వాటిలో పొందుకునే ఆనందంలో మనం రాత్రి బగలు రెయ్యం ఉపవాసాలుండి ప్రేర్లు పెట్టించుకున్న ఈ ప్రార్థనలే తప్ప దైవికమైన ప్రార్థనలు దైవికమైన ఇవి ఉండవన్నట్టు ఎందుకంటే లోకం పట్ల ఆశ చూడండి కాబట్టి సొలోమను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయను ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోవాల అతడు ఒక మానవి ఇచ్చిండు ఆ రిక్వెస్ట్ దేవుడు ఎలా దానికి స్పందిస్తాడు అది అనుకూలమాయను చెప్పండి ఈరోజు నువ్వు చేసే ప్రతి మనవి దేవుడికి అనుకూలంగా ఉందా ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంది ఏ రోజన్నా వివేచించినావా ఏ రోజన్నా గ్రహించినావా మొదట నిన్ను మార్చుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రాధేయపడు ఈ రోజు నుంచి ఆ ప్రార్థన చేస్తే నీ జీవితానికి మేలు నా హృదయంలో మంచితనం లేదు ఏమి నేను చెప్పకపోతే నీ హృదయం ఎలాంటిది నువ్వు ఎలా జీవిస్తున్నావో నీకు తెలియదా ఎవరి పట్ల ఎలాంటిది కలిగి ఉన్నావో నీకు తెలియదా ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నావో నీకు తెలియదా ఎలాంటి తలంపుల మధ్య నువ్వు నీకు తెలియదా ఎలాంటి జీవితం జీవిస్తున్నావో నీకు తెలియదా ఎవరి గురించి సాక్ష్యం ఇయ్యాలా నీ గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చుకోలేవా కాబట్టి మొదట దాని నుంచి బయటపడిన తర్వాత నువ్వు నాక అది కావాలా ఇది కావాలా అది ఇవు ఇదివు మొదట నీలో మార్పు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే మొదట ను మారాలా నువ్వు నూతనం అవ్వాలా యేసు ప్రభు లాగా పోలి నడుచుకోవాలా యేసుక్రీస్తు ప్రభుకి మాదిరిగా నువ్వు ఉండాల ఆయన అడుగు జాడలో నువ్వు ఉండాలా అన్నది దేవుని రిక్వెస్ట్ నీ పట్ల అలాంటి ప్రార్థన చేయి అది నాకు అనుకూలం నువ్వు మారకుండా నాకు ఇల్లు కావాలా ప్రభ నువ్వు మారకుండా ప్రభ నా బిడ్డలు బాగుండాలా భర్త బాగుండాలా నా ఆరోగ్యం బాగుండాలా నాకు అప్పులు పోవాలా ను ఎప్పుడైతే దేవునిలో పరిపూర్ణం అవుతావో ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎప్పుడైతే ను వెతుకుతావో సమస్తం దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్పిండ ఆయన నీతి ఏంది ఆయన రాజ్యం ఏంది ఆయన నీతి అంటే ఈ లోకంలో నువ్వు బుద్ధి కలిగి జ్ఞానం కలిగి వివేకం కలిగి జీవించాలి ఆయన రాజ్యంలో ఉండాలంటే ఈ మూడు నీలో ఉండాలి అవివేకం ఉంటే నీలో అజ్ఞానం ఉంటుంది కాబట్టి మనం గ్రహించుకోవాలి ఎప్పుడైతే సొలం అని ఆ మనవి దేవునికి ఎట్లా ఉందంటే అనుకూలంగా ఉంది దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చను చూడండి వెంటనే దేవుడు ఏం చేస్తుండో ఆ ప్రార్థనకి అడుగు ప్రతివాడు పొందుకుంటాడు మనం జీవితంలో కూడా మనం అడుగుతున్నాం వెతుకుతున్నాము ప్రార్థనా పూర్వకంగా దేవుడు సన్నిధిలో ఉన్నాం కానీ ఇక్కడ మనం చేసే ఎలా ఉంది నువ్వు అడిగేది వెతికేది ఎలాంటి వాటి పట్ల అన్నదే ఈ రోజు దేవుడు మాట్లాడేది మనతోటి చూడండి ఎప్పుడైతే దేవునికి అనుకూలమైన ప్రార్థన ఎవరు చేసిండో ఈ సొలోమం ఎప్పుడైతే చేసిండో వెంటనే దేవుడు ఏం చేస్తుండో దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చను వెంటనే ఏమొస్తుందంట రెస్పాన్స్ వస్తుందన్నట్టు చూడండి దీర్ఘాయువునైన అంటే ఆయుష్ కదా ఇప్పుడు సలోమన్ చేసిన ప్రార్థన నాకు ఆయుష్ ఇవ్వు నన్ను బ్రతికించు ప్రభ నేను ఇంకా వందేళ్ళు బతకాల నూట యాభై ఏళ్ళు బతకాల ఇంకా నేను బతకాల అన్న దాని గురించి ఆయన ప్రార్థన కాదన్నట్టు అంటే ఆయన ప్రాణం పట్లనో ఈ లోకంలో ఏటి ఆయన ప్రార్థన లేదు నన్ను నువ్వు రాజుగా నిలబెట్టినావు నీ దాసుడుగా నన్ను నిలబెట్టినావు నీ జనులకు నన్ను రాజుగా చేసినావు నీ స్వాస్థ్యానికి ఇప్పుడు నన్ను అధిపతిగా చేసినావు వీళ్ళ లెక్కక మించున్నారు వీళ్ళకి న్యాయం తీర్చాలా అంత నిమిత్తమే కదా నీ చిత్తము నా పట్ల నన్ను రాజుగా పెట్టింది దాని గురించి ప్రార్థన చేసిండు ఆ ప్రార్థన దేవుడు వెంటనే స్పందించింది ఎందుకు ఆ ప్రార్థన ఏమైందంట దేవుని చిత్తమైన ప్రార్థన కాబట్టి ప్రార్థనలు చేయడం ఆ ప్రార్థనలు ఎలాంటి ప్రార్థనలు అన్న వివేచన కూడా మనం కలిగి ఉండాలి నువ్వు ఉపవాసం ఉన్నావంటే దానికి ఒక అర్థం ఉండాలా పరమార్థం ఉండాలా ఎంత కాటికి లోక సంబంధమైన వాటిల్లో పొందుకునే ఉపవాసాలు ఇంకెంత కాలం చేస్తాం చూడండి వాటిలో ఇంకెంత కాలం ఉంటుంది ఒక కష్టం కాకపోతే ఇంకో కష్టం వస్తుంది ఈ శోధన కాకపోతే ఇంకో శోధన వస్తుంది ఈ శ్రమ కాకపోతే ఇంకో శ్రమ వీటికి ముగింపు ఉండదు ఎప్పుడు ముగింపు నీ కాలాన్ని ముగించిన తర్వాత అప్పుడు దాకా నువ్వు పోరాడుతూనే ఉండాలి ఎందుకంటే నువ్వు యుద్ధంలో ఉన్నావు కాబట్టి ఈ యుద్ధం ఎప్పుడు దాకా ఉంటుంది నీ యాత్ర ముగిసే వరకు ఉంటుంది కాబట్టి ఇవి మనకు తప్పవన్నట్టు నువ్వు ప్రార్థించిన ఆ సమస్య పోయిన వెంటనే ఇంకో సమస్య వస్తుంది ఇప్పుడున్న కష్టం పోతే ఇంకొక కష్టం ఇప్పుడున్న శ్రమ పోతే ఇంకొక శ్రమ వాటి గురించి ప్రార్థన చేయొద్దని కాదు కానీ మొదట ఇవి కదా మనకు కావాల్సింది ఆయనకి దృష్టికి నేను న్యాయంగా నడుచుకోవాల ఆయన చిత్త నేను జీవించాల నేను ఎలాంటి గలిబిలిలో గందరగోళంలో పడొద్దు చాలా మంది నానా విధమైన బోధలు తిరుగుతారు రకరకాల వాళ్ళ వాటిని కూడా స్టేటస్లా పెడంటే వీళ్ళకి ఎట్లా ఉందంటే ఎక్కడ ఏం దొరుకుతుంది అక్కడికి పరిగెత్తారు అన్నట్టు యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభు దగ్గర జీవితాలు మార్చుకొని ఆయనని వెంబడించమంటే చేయరు కానీ ఏ స్థలంలో ఎవరు వల్ల ఏ మిరాకులు జరుగుతాయి ఏ అద్భుతాలు జరుగుతాయి వాటిల్లో వీళ్ళు ఉంటారన్నట్టు అందుకు అటు ఇటు అటు ఇటు జంపింగ్లు చేస్తుంటారు ఏలియా గానీ ఇస్రాయల్ ప్రజలు మీరు రెండు తలంపుల మధ్య ఎందుకున్నారన్నట్టు వీళ్ళు అట్లా ఉంటారు అన్నట్టు కావాల్సింది సత్యం కాదు ఇలా కావాల్సింది కార్యాలు ఆదరణకరంగా చెప్పే నాలుగు మాటలు అన్నట్టు అదే వీళ్ళని గద్దించినట్టు హెచ్చరించినట్టు చెప్పేవాడి మాట వినరు అన్నట్టు ఎందుకు కఠినంగా ఉంటాయి కదా నొచ్చుకుంటాయి కదా ఎందుకు దేవుడు అంటే ఇతను ప్రార్థన నువ్వు దీర్ఘాయువునైన ఐశ్వర్యమునైన ఐశ్వర్యం అంటే మీ అందరికీ తెలుసు కదా ఇతను తనకి ఆయుష్ ఇప్పుడు ఇతని నేను ఆయుష్ మంతుని అవ్వాలా ఎక్కువ కాలం బ్రతకాల నేను బ్రతికినంత కాలం నాకు మంచి ఐశ్వర్యం కావాలా అన్న వాటి కొరకు ఫస్ట్ ప్రార్థన చేయట్లేదు కదా నీ శత్రువుల ప్రాణము నేను అడగక అంటే శత్రువులు ఎవరు అనుకుంటది కదా వాడు ఇట్లా పోవాలా వీడు ఇట్లా పోవాలా మనం ఎందుకు మనం మనలో వాళ్ళ పట్ల ఏముంటదంటే విరోధం ఉంటది కాబట్టి పగ తీర్చుకుంటాం ఇత నా నా మీద నేను అని కూడా ఈయన అడగట్లేదు న్యాయములను గ్రహించుటకు ఇది మాత్రం చాలా స్పష్టంగా మనం గ్రహించుకోవాలా ఈరోజు కాబట్టి న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నువ్వు అడిగితే కదా ఎందుకంటే మన దేవుడు నీతి న్యాయం కలిగిన దేవుడు ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలా ఆయన న్యాయాధిపతి ఆయన జడ్జిమెంట్ ఉంటుంది రేపటి దినం మనకి నువ్వు అక్రమంగానో అన్యాయంగానో ఉండి పైకి భక్తి గలవాడై ఉండి నీ ఇష్టానుసారంగా జీవించితే నీ ముసుగు ఎప్పుడు కనిపేది ఒక దినం నీ ముసుగు నీ వాస్తవ రూపం అప్పుడు భయంకరంగా ఉంటుంది చూసుకుంటే నీ జీవితాన్ని సిగ్గుతో తలదించుకోవాలా నువ్వు ఆ రోజు అవమానకరంగా బాధపడతావు ఎందుకంటే అప్పుడు నీ ఇది వాస్తవం కనిపిస్తుంది కదా కాబట్టి చూడండి న్యాయములను గ్రహించుటకు అంటే మనం గ్రహించాల ఏది నీతి ఏది న్యాయము ఏది ధర్మము ఏది దేవునికి అనుకూలమైనది ఏది దేవుని దృష్టికి ఇష్టమైనది ఈ గ్రహింపు వివేచన మనకి ఈ బుద్ధి కూడా మనకి చాలా చాలా అవసరం అన్నట్టు కాబట్టి న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నువ్వు అడిగితేవి నీవు ఇలాగునా అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను ఎందుకు నేను నీతి న్యాయం కలిగిన దేవుణ్ణి కాబట్టి నువ్వు అడుగుతుంది ఏంది న్యాయం జరిగించడానికే అడుగుతున్నావు అది నా దృష్టికి ఏమైంది అనుకూలమైంది కాబట్టే నువ్వు ఏదైతే అడిగినా మనవి నేనేం చేసినాను ఆలకించినా ఈరోజు నువ్వు ప్రార్థనలు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు నేను చేస్తున్నావు నీ భర్త గురించోనో నీ భార్య గురించినో లేదా నీ దేని సమస్య గురించి ఎందుకు నీ జీవితంలో ఆ సమస్య ఎన్ని నుంచి బయట పోలేదు ఈరోజు నువ్వు గ్రహించుకోవాల ప్రార్థనలు నాకు ఎందుకు జరగట్లేదు ప్రభా నాలో ఏముంది ప్రభ అన్న ప్రార్థన కూడా నువ్వు చేయాలి కదా ఎంత కాడిగి నేను బాగున్నాననుకుంటే బాగున్నట్టే ఉంటది బాగలేనిది ఎప్పుడు పడుతుంది అంటే ఒక తయంలో పడుతుంది అప్పుడు పరిగెత్తుతారు కాబట్టి నీవు ఇలాగునా అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి చూడండి బుద్ధి వివేకములు కాబట్టి బుద్ధి వివేకములు హృదయము నీకిచ్చుచున్నాను ఇప్పుడు అడిగిండు ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు యోహను రాసిన మొదటి పత్రికలో మూడు అధ్యాయము ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము కనుక మనం ఏమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును అంటే ఈయన ఆయన ఆజ్ఞ ప్రకారంగా ఆయనకి ప్రార్థనే చేసిండు కదా నేను న్యాయాలు జరిపించాలా న్యాయం జరిగించాలా కాబట్టి నాకు వివేకం కలిగిన హృదయం ఇవ్వు ప్రవ్వ నాకు బుద్ధి చాలదండి నేను బాలుడను కాబట్టి నాకు బుద్ధి కావాలా అనుగ్రహించు ప్రవ్వ అని ప్రార్థన చేసి అంతే తప్ప నాకు ఆయుషు బెంచు నాకు బాగా ఆస్తివు అప్పుడు గర్వించి అతిశయించి డమ్మంగా మాట్లాడతాను నేనే గొప్పవాడిని నేనే నాకు ఎవడు సాటి లేడు అని నా నోటితో ఎట్టబడితే అట్ట విర్రవీగుతూ మాట్లాడతాను ఈ లోకంలో నన్ను మించినోడు ఎవడూ లేడు నేనే గొప్పవాడిని అన్నట్టుగా నేను ఉంటాను ఇలాంటి వాటి వరకు ప్రార్థన చేయలేదు కదా కానీ ఈరోజు లోకంలో ఉన్నవాళ్ళు అలాంటి వాటి కొరకే ప్రార్థన నేను గొప్పవాడిని అనిపించుకోవాల అందరికన్నా నేను గొప్పవాడిగా ఉండాల అందరూ నేనే గొప్పవాడిని అవ్వాలి అందరూ నా కిందనే ఉండాలా నేను చెప్పినట్టే ప్రతి వాళ్ళు అన్నదానికి కొరకు ఎన్ని అక్రమాలు చేస్తారు ఎన్ని అన్యాయంగా దలుచుకుంటారు ఎంత దుర్మార్గంగా జీవిస్తారు కానీ ఎప్పుడైతే ఆయన అలా ప్రార్థించేటో దేవుడు ఆలకించున్నాను బుద్ధి వివేకం కలిగిన హృదయం నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఐశ్వర్యం తెలుసు కదా ఎంతకాలకి ఉద్యోగంలో సమస్యలు కుటుంబంలో సమస్యలు ఇరుగు సమస్యలు పిల్లల సమస్యలు భర్త సమస్యలు ఎంతకాడికి ఈ సమస్యలు ఈ సమస్యలు ఈ సమస్యలు అంతా నీ జీవితం అంతా క్షీణించిపోతుంది నీ జీవిత యాత్ర ముగిసే దాగి సూచన కానీ ఈ సమస్యల నుంచి ఇంకా బయటపడలేకపోతే ఇంకెప్పుడు నువ్వు యుద్ధం చేస్తావు ఇక ఎప్పుడు దేవుని ఇష్టమైనది అనుకూలమైన దాని కొరకు ప్రార్థన చేస్తావు అట్లాంటి వారి నీ ప్రార్థనలో దేవుడి కాడ ప్రయాసపడతా నీ కదా అది పోతే ఇది ఇది పోతే ఇంకొకటి ఇంకొకటి పోతే ఇంకొకటి వీటికి ఏమన్నా ముగింపు ఉంటదంటే ఉండదు ఈ లోకంలో ఉన్నంత కాలం మీకు శ్రమ కలుగును అన్నాడు యేసుప్రభు అంటే ఉన్నంత కాలం తప్పదన్నట్టు కని ఆ శ్రమంలో వాటి అన్నిట్లో తప్పించుకోవాలన్నా కూడా నీకేం కావాలా బుద్ధి కావాలా జ్ఞానం కావాలా వివేకం కావాలా అది దేలిరు ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే నా జీవితంలో ఏదో జరుగుతుంది ఇది ఒక కొంత నీ విశ్వాసం బలపడాలని దేవుడు చేస్తాడు తప్ప నువ్వు అదే రీతిగా ఎప్పుడు అదే ఆశ పెట్టుకుంటే నీవు ఒక విగ్రహారాధికుడివి ఈ రోజు ఈ రీతిగా ఉన్న వాళ్ళందరూ విగ్రహారధి ఎందుకంటే వీళ్ళు ఏసుప్రభులో ఏది తప్పు ప్రభ ఎందువల్ల నాకు ఈ శ్రమలు వస్తున్నా ఎందువల్ల ఈ శ్రమంలో నేను పడిపోతున్నాను ఎలాంటి బలహీనత ఉంది ఎలాంటి తప్పులు నేను చేస్తున్నాను ఎలా నీ పట్ల విశ్వాసంలో ఉండలేకపోతున్నాను నేను మార్చుకుంటాను ప్రభ నాకు చూపించి ప్రభ నన్ను సరి చేయి నాకు సహాయం చేయి ప్రభ అని ప్రార్థనలో ఉండకుండా ఎవరో వచ్చి పెడితే నా కష్టాలు ఎవరో వచ్చి పెడితే నా శ్రమలు పోతాయి నాకు మంచి జరుగుతుందంటే ఎంత అవివేకము అంటే నీ దృష్టి దేవుడి దగ్గర నీ నీ లేదో నీ స్థితి కలిగిన కారణాలు తెలుసుకోకుండా మనుషులు ఎదుటివారి మీద చూస్తున్నారు వాళ్ళు వస్తే బాగవుతుంది అని వాళ్ళని విగ్రహం తెచ్చుకొని పెట్టుకొని అపవిత్రులు కదా ఎంత బాధ దేవుడికి దుఃఖం కదా ఎందు నిమిత్తం ఇవి కలుగుతున్నాయో ఆ గ్రహింపు వివేచనుంటే దేవుడిని అడిగితే చూపించడం నీకు సహాయం చేయడం కానీ నువ్వు సహాయం కోరుతున్నావు నీ విధానం ఏంది నీ జీవితం ఏంది ఎందువల్ల నాకు ఇలాంటివి వస్తున్నాయి నేను ఎలాంటి వాటిలో చిక్కబడుతున్నాను నాకు చూపించు ప్రవా అని కన్నీళ్లతో ప్రార్థన చేసి పట్టుదల కలిగి ఆయన సన్నిధిలో ఉండి ఎడతెగక ప్రార్థన చేసి నీ సమస్యని పరిష్కరించుకోవాల్సిన నువ్వు ఆధారపడుతున్నావన్నట్టు ఎంతకాలం ఆధారపడతావు నీ జీవిత ఇట్లానే ఉంటావా అంటే మనుషులు ఎంత ఎట్లా జీవిస్తున్నారంటే గ్రహింపు లేదు వివేచన లేదన్నట్టు చూడండి మరియు నువ్వు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినాను నేను వాటిని కూడా నీకు ఇచ్చుతున్నాను అంటే నువ్వు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే అన్ని ఎందుకు దొరుకుతాయి సలో మనం వెతికిండు నువ్వు అడకపోయినా నీకు ఆయుష్నిస్తున్నాను నీకు మంచి ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను నీకు ఘనతని ఇస్తున్నా చూడు మనం వేటి కొరకు దేవుడు అడగక అడిగినది కాకుండా అడగక ముందే ఇచ్చే వాటిని మనం అడుగుతున్నాము మనము ఎలాంటివి అడగాలన్నవి ఆయన ఆలోచిస్తుండో అవి మనం అడగలేకపోతున్నాం అన్నట్టు ఆకాశ పక్షులు చూడు అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తుంటే ఎందుకు చెప్పిండు యశప్రావు ఎందుకు ఆ మాటలు చెప్పిండంటే వాటి గురించి ఎందుకు నువ్వు విచారించాల చెప్పు ఎంతకాడికి నువ్వు విచారించాల చెప్పు ఉత్తమమైనవి ఏంటివి శ్రేష్టమైనవి ఏమిటి దేవునికి అనుకూలమైనవి ఏవి అలాంటి ప్రార్థనలు విజ్ఞాపనలు నువ్వు చేయడం ఇక మీదట మనుషులు నేర్చుకుంటే ఇక మీదటన్నా బుద్ధి కలిగిన కన్కల్లాగా ఉంటారు లేకపోతే వీళ్ళు బుద్ధిహీనుల్లాగానే ఉంటారు చివరి వరకు ఎట్లానే ఉంటారు చూడండి ఒక బళ్ళు వచ్చి విరిస్తే నువ్వు సమస్యలు ఎట్లా పోతాయి నీ జీవితం మారకుండా నీ అతిక్రమములు పోకుండా నువ్వు ఎట్లా వర్ధిలతో ఈ గ్రహింపు వివేచన ఉండదు ఉన్నవాడైతే దేవుడు సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తాడు అడుగుతుడు దేవుని అప్పుడు నీ ప్రార్థనలో నీకు దేవుడిని నడిపిస్తాడు అది క్రమము ఇది మనుషుల క్రమం అన్నట్టు వచ్చి బళ్ళు ఇరిస్తే పోతాయంటే ఎంతకాలం పోతాయి నువ్వు మాత్రం ఎల్లకాలం అట్లానే ఉండిపోతావా నీ జీవిత కాలం అంతా నువ్వు మారవ నువ్వు దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే కన్నీళ్లు విడుస్తావో ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీ తప్పులు నీ అపరాధములు ఒప్పుకొని నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు నడిపిస్తాడు ఆయనకి అనుకూలమైన వాళ్ళని నీ దగ్గరికి నువ్వు అనుకూలంగా పిలిపించుకొని పెట్టించుకుంటే అది నీ నీతి అవుతుంది అది నీ ఆలోచన అవుతుంది అది నీ ఉద్దేశము నీ తలంపు అవుతుంది కార్యం జరగదు ఎందుకు నీకు అనుకూలమైన వాళ్ళని పిలుచుకుంటే అది నీ ప్రేరేపణ దేవుని నడిపింపు ప్రేరేపణ కానే కాదు ఎన్ని ఇళ్లలో బలం ఇరిస్తే ఏం జరిగింది నువ్వు పది సంవత్సరాలు కాదు ఇంకొక వంద సంవత్సరాలు ఇరిచినా కార్యం జరగదు ఎందుకంటే నీ నీతి అది స్వనీతి కాబట్టి అది స్వబుద్ధి కాబట్టి అది దేవుని నడిపింపు కాదు కాబట్టి ఈ వివేచన కలిగి ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు సేవ ఏదైనా మనం ప్రార్థనలో అడగాల అప్పుడు ఆయన నడిపిస్తాడు ఆయనకి అనుకూలమైన వాడిని నీ దగ్గరికి నువ్వు అనుకూలమైన వాడివి అనుకునే వాళ్ళు కాదు నువ్వు అడగాల నీ సమస్య గురించి ప్రార్థించాల ఇందుని నిమిత్తం ఈ సమస్యలు వస్తున్నాయి దానికి దానికి మూలం ఏంది విధేయతన అవిధేయతన దేని వల్ల ఇవి కలుగుతున్నాయి నాలో ఏ తప్పులు ఉన్నాయి ఏ పొరపాట్లు ఉన్నాయి ఇవి కలుగుతున్నాయా నాలో నిర్లక్ష్యం ఉందా నాలో సోమరితనం ఉందా నాలో దేవుని ప్రకారంగా జీవించిన జీవితం ఉందా లేదా నేనేమైనా అపవాదికి చోటిస్తున్నానా ఇవన్నీ మూలం ఏంది ఈ సమస్యకు గల కారణం ఏంది దానికి నేనే కారకుండి అయితే ఇప్పుడు నేను సమస్యను పరిష్కరించుకోవాలంటే దేవుడే సహాయకుడు కదా మనుషులు కాదు కదా అందుకు రాజులను నమ్ముకున్నట్టు కంటే మనుషులను నమ్ముకున్న కంటే నమ్మమంటే మనుషులు ఎవరిని నమ్ముతున్నారు ఎవరిని ఆశ్రయిస్తున్నారు అంటే ఎవరు వచ్చి చేస్తే జరుగుతుందని ఆశిస్తున్నారు ఎట్లా ఆశ పెట్టుకున్నారు ఇది ఎక్కడ దైవ చిత్తానుసారము ఇది ఎక్కడ దైవం ప్రకారంగా ఉన్నది స్వనీతి స్వబుద్ధి కదా ఇది అనుకూలమైన పిలిపించుకుంటే నీకు అన్ని జీవితంలో నువ్వు అనుకున్నది ఎట్లా కార్యం జరుగుతుంది దేవుని మూలంగా కలిగింది కాదు కదా నువ్వు అనుకూలంగా జరిగింది కాబట్టి మారదు మార్పు ఉండదు మరియు నువ్వు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు మరియు నీ తండ్రి అయిన నా మార్గములలో నడిచి కాబట్టి ఇది నేర్చుకోవాల ఆయన మార్గములో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటినీ గైకొనునట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయస్మంతునిగా చేసేదను అని అంతలో సలోమను మేలుకొని అది స్వప్నమని తెలుసుకునేను పిమ్మట అతడు ఎరుశలేమునుకు వచ్చి యహోవ నిబంధన గల ఎదుట నిలవబడి దహన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించను తర్వాత వేసలైన ఇద్దరు స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచి వారిలో ఒకటి ఇట్ల మగి నా ఏలిన వాడ అంటే వివేకము బుద్ధి కలిగిన హృదయం దేవుడు అనుగ్రహించిన ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ జరుగుతుంది ఒక పరీక్ష అన్నట్టు అనుగ్రహించబడింది దానికి తగ్గట్టు కాబట్టి ఇద్దరు స్త్రీలు వచ్చి ఆయన ముందు నిలిచినారు వాళ్ళు మాట్లాడుతున్నారు నా వెళ్ళిన వాడ చిత్తగించము నేనును ఈ స్త్రీ ఒక ఇంటిలో నివసించున్నాము కాబట్టి ఇద్దరు స్త్రీలు వేషలే వీళ్ళిద్దరూ ఒక ఇంటిలోనే నివసించున్నాము దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని నేను కలిగిన మూడో దినంనా ఇది పిల్లను కని అంటే ఇప్పుడు ఇద్దరే పిల్లలుగా అన్నారు మేమిద్దరము కూడా కూడుకున్నాము కూడనున్నాము మేమిద్దరము తప్ప ఇంటిలో మరెవరూ లేరు ఈ ఇద్దరు వేషలే ఉన్నారు ఈ ఇద్దరు వేషలు ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలుగా అన్నారు అయితే రాత్రి ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చను కాబట్టి ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఇద్దరికి బిడ్డలు ఉన్నారు కాబట్టి ఒక స్త్రీ బిడ్డ ఏమైపోయాడు ఆ తల్లి ఆ స్త్రీ ఎవరైతే ఆ పిల్లవాడి మీద పడగా పిల్లవాడు చచ్చిపోయిండు కాబట్టి కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ నేను నిద్రించి వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్టిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచను అంటే పిల్లల మార్పు మార్పిడి అంటారు కదా చచ్చిపోయిన బిడ్డ ఈ స్త్రీ ఏమైపోతుంది నిద్రిస్తుంది అంటే కునుకుత నిద్రిస్తుంది అంటే ఈ ఉపమానంలో ఆత్మీయ సత్యం ఏంటంటే కునికి నిద్రించే జీవితము మెలుకుగా ఉండకపోతే ఈ స్త్రీ ఏమైపోతుంది ఇంకొక స్త్రీ చచ్చిపోయిన బిడ్డను తన పక్కన పెట్టి తన బిడ్డను తీసుకెళ్ళిపోయింది అందుకు కూడా మనకి మంచి గోధుమని నాడితే మనం కునికి నిద్రిస్తే ఏమైందంటే దుష్టుడు వచ్చి గురుకులు నాటిపోయండి అన్నట్టు అంటే ఇది చాలా డేంజర్ అన్నట్టు అందుకు మెలుకువగా ఉండడం నేర్చుకోవాలి కాబట్టి ఈ మధ్యరాత్రి ఇది లేచి నీ దాసిన నేను నిద్రించుండగా వచ్చి నా పక్కల నుండి నా బిడ్డను తీసుకోని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చినా తన పిల్లను నా కౌగిటిలో ఉంచను ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలీగా చూడగా అది చచ్చిన దాయను కాబట్టి వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ రాజు చూడండి తీర్పిస్తాడు రాజుల గ్రంథము మొదటి గ్రంథముడు అద్యం ఇరవై ఏడు వచ్చను అందుకు రాజు బతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమో చంపక మొదటి దానికి ఇడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చను కాబట్టి ఎప్పుడైతే ఈ సలోమను ఆ ఇద్దరు స్త్రీలకి తీర్పు తీరుస్తుంది అంటే న్యాయం చేస్తున్నాడు ఆ న్యాయం చేసిన తర్వాత అంతటా ఇస్రాయేలీలందరూ రాజును తీర్చిన తీర్పును గురించి విని న్యాయము విచారించుట రాజు ఈ పాయింట్ చెప్పడానికి ఈ స్త్రీల గురించి మనం సంభాషించాల్సి వస్తుంది తీర్పును గురించి విని న్యాయము విచారించుట రాజు దైవ జ్ఞానము గ్రహించి అతనికి భయపడింది అంటే మనకి ఏం కలిగి ఉండాలంట దైవ అన్న పాయింట్ దైవ జ్ఞానం ఉంటే నువ్వు మంచి చెడు వివేచిస్తావు అక్కడ జరుగుతుంది మోసమే కానీ సలోమోన్ ఏం చేసిండు గ్రహించగలిగండు ఈరోజు అలాంటి గ్రహించే వివేచన నువ్వు ఉన్నావా దైవ జ్ఞానం నీలో ఉందా ఉంటే నువ్వు దేవుని చిత్తమేందో ఎందుకు గ్రహించలేవు అప్పుడు నువ్వు గ్రహించినప్పుడు ఎట్లా అజ్ఞానంతో ఉండగలవు జ్ఞానంతోనే నడుచుకోగలవు కదా బుద్ధి లేని కునికి ఎట్లా నిద్రించగలవు నీ దివిటీని సిద్ధపరచుకోలేకుండా ఎట్లా ఉండగల అంటే కష్టం వస్తే శ్రమ వస్తే పరిగెత్తతారు అన్నట్టు ఎంతకాలం ఇది అప్పుడు దాకా ఉంటారు అంతా హ్యాపీనెస్ ఉంటది కానీ దేవుడు ఏం చేస్తాడు ఒక పెద్ద బండ తెచ్చి సముద్రం మీద వేస్తే సముద్రం ఎట్లా ఉంది చెరువు ఎట్లా ఉంది ప్రశాంతంగా ఉంది ఒక పెద్ద కొండను రాయను తెచ్చి దాని మీద వేస్తే మన జీవితం కూడా అట్లానే అవుతున్నాయి కదా కష్టం వస్తే శ్రమ వస్తేనే పరిగెత్తుతున్నాం కదా ఏ చర్చికి వెళ్తే ఎవడు బాగు చేస్తాడో ఎక్కడికి వెళ్తే ఎవడు బాగు చేస్తాడో ఎవరి ద్వారా పెడితే ఏ కార్యం ఇట్లా ఆలోచిస్తున్నామే కాని దేవుడి దగ్గర ఆలోచన మనుషులకు ఎక్కడ ఉంది చర్చలకు ఎందుకు పోతారు ఎందుకు పోతున్నారు మనుషులు చర్చికి మనుషులు మార్చుకోవడానికి పోతున్నారా వాళ్ళ అవసరాల కోసం పోతున్నారా నువ్వు ప్రార్థన ఎందుకు పెట్టించుకుంటున్నావు నువ్వు మారడానికి పెట్టించుకుంటున్నావు నీ అవసరానికి పెట్టించుకుంటున్నావా అంటే అవసరాలు వద్దు అని ప్రభు సెలవిస్తలేదు ఎస్ ప్రభు చెప్పిన మాట కూడా అదే కదా మొదట నా నీతిని రాజ్యాని వెతకడం తర్వాతనే ఇవన్నీ చేయాల ఇవి వెతకుండా ఇవి వెతికిన ఇప్పుడు ఈయనమన్నా నాకు ఆయుష్ పెంచమని అడిగిండా నాకు ఐశ్వర్యం ఏమైనా అడిగిండా నా ఘనతను ఏమైనా అడిగిండా కానీ దేవుడు ఇవ్వలేదా ఆయన ఏమడిగింది ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికిండు ఆయన రాజ్యానికి నన్ను రాజుగా చేసిండు ఆయన నీతి ప్రకారంగా నేనుంటే జనులకు న్యాయం తీర్చాల నాకు శక్తి జాలదనే బుద్ధిహీనుని ఎందుకునే బాలుని నాకు వివేకం లేదు అలాంటి హృదయం నాకు ఇవ్వ ప్రభావ అని జ్ఞానం కావాలని ప్రార్థించండు మొదట అదే వెతికితే దాని తర్వాత ఘనత ఇచ్చండు ఐశ్వర్యం ఇచ్చాడు ఈ సత్యం మనకి ఎందుకు తెలియలేకపోతుంది నువ్వు ఎందుకు ప్రార్థన పెట్టుచుకుంటావు నీ కుటుంబ సమస్య నువ్వు ఎందుకు దేవుని సన్నిధికి పోతావు నీ కుటుంబ సమస్య ఇవే తప్ప ఫస్ట్ ఛాయిస్ కాకుండా సెకండ్ ఛాయిస్ కోసం ప్రయాసపడుతున్నావు లేరా మన మధ్యలో అలాంటి వాళ్ళు మీకు తెలియదా ఆ రీతిగా ఉన్నారో లేదా మీకు తెలియదా దేవుడు చెప్పేది ఏముంది నీకు తెలియదా నీ ఫస్ట్ ప్రయారిటీ ఏముంది నువ్వు ఫస్ట్ ఛాయిస్ దేని కొరకు ప్రయాసపడుతున్నావు లోకంలో ఉన్న వాళ్ళు వందకి తొంభై మంది సెకండ్ చాయిస్ నీతిని రాజ్యాన్ని వెతికేది కాకుండా ఈ లోకంలో ఉండేవాటి కదా ఏం ధరించుకుందామా ఏమి తిందమా ఏమి ధరించుకుందామా ఏ చర్చకెట్టగా ఇవే కదా ఫస్ట్ ఛాయిస్ లేదన్నట్టు నువ్వు సంఘం స్థాపించిన వాడివి మంచి ఉద్దేశమే తాపించిన వాడివి ఏమడగాల ఈ జనులకి నేను ఎలాంటి న్యాయం తీర్చాలంటే వాళ్ళ ఉన్న వాళ్ళ ఆత్మీయత ఎలా ఉంది వాళ్ళ జీవితం ఎలా ఉంది వీళ్ళకి ఎలా ప్రభు నీ నీ నేను నడిపించాలా ఎట్లా వీళ్ళకి నేను నీతిని న్యాయాన్ని ధర్మాన్ని నేను ప్రకటించాల ఎట్లా వాళ్ళలో ఉన్న పాపపు అలవాట్ల నుంచి విడుదల దయచేసేలాగా నీ సన్నిధులకు నేను నడిపించాలా వీటి వరకు ప్రార్థన పెడుతున్నావా ఏం అడుగుతున్నావు ఎట్లా కార్యాలు జరుగుతాయి చెప్పు సంఘం పెట్టినంత మాత్రాన లేదా నువ్వు పేరు పెట్టించుకున్నంత మాత్రాన కార్యం జరుగుతుందా సొలమాన్ రాజైనంత మాత్రాన్ని రాజునే కదా పరిపాలన చేయగలుగుతానంటే దెబ్బతింటాడు కదా తనకి బుద్ధి ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు ఎవరుమైనా అంతే ఏ స్థలంకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారు ప్రభు ఎందు నిమిత్తం నువ్వు వాళ్ళ దగ్గరికి నన్ను నడిపిస్తున్నావు వాళ్ళు ఎలాంటి బాధల్లో ఉన్నారు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు నాకు వివేచన ఇవ్వు ప్రభు వాళ్ళ స్థితి నాకు చూపించు ప్రభు అని తెలుసుకొని పోయి వాళ్ళకు వాక్యం చెప్పేవాడు ఉన్నాడా మన గ్రూప్ లో ఎవరన్నా నువ్వు ఉన్నావా నేనున్నానా ఉన్నవాడు ధన్యుడే లేని వాళ్ళ గురించి మాట్లాడుతాడు ప్రభు ఉన్నవాడెవడో ఆయనకి తెలుసు లేనివాడెవడో ఆయనకి తెలుసు నువ్వు ఉన్నావా ఈరోజన్నా నీ పరిచర్య అలా జరిగించినావా ఈ ప్రభు సన్నిధిలో అలా అడిగి నువ్వు సేవా పరిచర్య చేసినావా ఈరోజు అలాంటి ప్రార్థనలు మనం చేయగలుగుతున్నామా నాకు సమాధానం ఇచ్చేదేముంది నన్ను చూస్తే మీ జీవితాల్లో మారవు మనుషుల్లో వాక్యం అనుకుంటే ఎవడు మారడు కని మారని వాళ్ళందరికీ ఒక దినం అనేది దేవుడు పెట్టిండు కదా ఆ దినం దేవుడి దగ్గర సమాధానం ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు అప్పుడు పలానా టైంలో పలాని విధానంగా నేను మాట్లాడినా కదా నేను పరదేశినవి ఉంటే నువ్వు నన్ను చేర్చుకున్నావు అంటే ఎప్పుడు వచ్చినవు ప్రభావ పరదేశీగా అంటే పలాని రూపంలో వచ్చినా పలాని ఆకలి రూపంలో నీ దగ్గరికి వచ్చినా యశుప్రభు ఎందుకు ఆ అపమానం చెప్పిండంటే మనకి బుద్ధి కలగడానికి అన్నట్టు ఆయన ఎలాగైనా వస్తాడు నీ దగ్గరికి ఎలా వచ్చినా నువ్వు ఎలా ఉన్నావు అన్నది పరిశీలించుకోవాలన్నట్టు చూడండి మనము ఇది గ్రహించాలా పరిచర్య జరిగించాలంటే ఉట్టిగా పరిచర్య జరిగితే ఉట్టిగా కార్యాలు జరిగితే ఉట్టిగా ఆత్మలు రావు వాళ్ళ ఆత్మను వివేచించాలా వాళ్ళ ఆత్మీయ స్థితిని చూడాల వాళ్ళ సమస్యలను చూడాలా వాళ్ళు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో చూసి ఆ స్థితిలో నుంచి వాక్యాయం బీజం వేసి సేధ్యం చేసి దానికి ఎంతో ప్రయాసపడాల ఇది ఏమీ పడకుండా ఎవరో వస్తేనో ఎవరో చేస్తేనో ఏదో జరుగుతుందంటే నువ్వు ఇకొక వంద సంవత్సరాలు ఆడపెట్టినాడు ఏం కాదన్నట్టు నీ దృష్టి మనుషుల మీద ఉంది నువ్వు అడగాలి కదా ఒక పరిచయం చేసేవాడివి ఒక సంఘాన్ని స్థాపించేవాడి ఒక సంఘానికి వెళ్ళేవాడివి నువ్వు ఎలా ఉండాలా నేను వెళ్తున్నాను ప్రభ అక్కడ మనుషులు ఎలా ఉన్నారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారు వాళ్ళకి ఏ రీతిగా నేను చెప్పాలా ప్రభ నాకు జ్ఞానం ఇవ్వు ప్రభ నాకు వివేచన వాళ్ళ ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో వాళ్ళ జీవన విధానం నాకు చూపించు ప్రభా పౌలు అంటాడు కదా నేను మీ మధ్యలో లేకపోయినా కూడా నా ఆత్మ మీ మధ్యలో ఉందని చదువుతాడు ఇదంతా ఆత్మీయ పోరాటం కదా ఆత్మల పట్ల భారం కదా ఆత్మల వివేచన అనేది నీకు అవసరమా లేదా ఇవేమీ అడగకుండా ఇవేమీ చేయకుండా ఎవరో వచ్చి పెడితే ఎవరో వచ్చి చేస్తే నీ దృష్టి ఎత్తకాడికి మనుషుల మీద ఉంటే నీ దృష్టి నా పట్ల ఎప్పుడు ఉంటుంది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అన్నట్టు నువ్వు నన్ను ఎప్పుడు చూస్తావు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు నువ్వు రాజువి ఇప్పుడు నా రాజ్యానికి తరలోక రాజ్యానికి నువ్వు రాజువి ఇప్పుడు నా వారసుడు నువ్వు నిన్ను వారసుడిగా చేర్చుకున్నా నా స్థానంలో ఇప్పుడు నిన్ను నిలబెట్టుకున్నా నీకు నా ప్రతినిధిగా నిన్ను ఉన్నావు ఇప్పుడు మధ్యవర్తిగా నువ్వు మధ్యవర్తిగా ఉన్నవాడి నన్ను సంభాషించాలా నాతో సహవాసం కలిగి ఉండాలా నువ్వు నన్ను అడగాల నా దగ్గర తెలుసుకోవాలా నేను చెప్పింది నువ్వు పోయి చేయాల ఈరోజు అలాంటి విధానం ఉందా మన దగ్గర పరిచర్యలు చేస్తున్నారు కానీ అర్థం పర్థం లేని పరిచర్యలు నేను ఎవరికి తీర్పు తీరుస్తలా దేవుడి ఉద్దేశము దేవుడి బాధ మన నువ్వు పరిచయ చేస్తే నీకు సంతోషమేమో ఈ రోజన్నా యస్సు ప్రభు పట్ల సంతోషిస్తుండ ఏ రోజన్నా యశు ప్రభు పట్ల ఇష్టపడుతుండ పరిచర్య చేసేది ఆయనకు అనుకూలంగా ఉందా నేను అనుకూలంగానే ఉన్నానా పోతున్నానా అనే దృష్టికి ఆయన చిత్తానికి తగినట్టుగానే ఉన్నానా ఏమీ చూసుకోం ఏమీ ఆలోచించం ఏమీ వివేచించ పెడతాం మన తలంపులు మన ఆలోచనలు ఆ పలానా బ్రదర్ పలానా సిస్టర్ వీళ్ళు వస్తే నాకు అనుకూలంగా చదువుతారు నా బలహీనతలు చూపించరు కాబట్టి వీళ్ళు కావాలి ఇంకొక బ్రదర్ వస్తే ఖచ్చితంగా మనల్కి మన విధానం చూపిస్తారు కాబట్టి ఈ బ్రదర్ నాకు వద్దు అంటే నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావు కానీ ఎక్కడ దేవుడికి చోటిస్తున్నావు చెప్పు ఈరోజు మనుషులు ఎక్కడ చోటిస్తున్నారు ఎందుకంటే దైవ జ్ఞానం లేకపోతుంది మనుషులకి దైవ జ్ఞానం లేదు మనుషులకి ఈరోజు వివేకము కలిగిన హృదయం లేదు మనుషులకి మనుషులకి బుద్ధి లేదు జ్ఞానం లేదు అందుకు ఈరోజు దేవుడికి మన పట్ల బాధ అన్నట్టు చూడండి అంతటా ఇస్రాయేలులందరూ రాజును తీర్చిన తీర్పును గురించి విని న్యాయము విచారించుటందు రాజు దైవ జ్ఞానము నొందిన గ్రహించి ఎవరు గ్రహించినారు జనాలు ఈ రోజు నువ్వు పాస్టర్ వే ఉండొచ్చేమో ఈరోజు నువ్వు సిస్టర్ వై ఉండొచ్చు కదా ను పాస్టర్ పోయినా సిస్టర్ పోయినా నేను గొప్పవాడిని నేను పాస్టర్ని అని నువ్వు నిలబెడితే కాదు కదా అని నువ్వు డమ్మంగా చెప్పుకుంటే ఏం కాదు అక్కడ నువ్వు చెప్పే బోధ విన్నే జనులు గ్రహించాలా ఇతడు దైవ జ్ఞానం కలిగినవాడు ఇతడు దైవము అంటారు కదా ఏసు ప్రభుని ఇలాంటి మర్మాలు నేను ఏసేపు కుమారుడు కాదా మా మరియమ్మ కుమారుడు కదా ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడది అంటే యశు ప్రభు చెప్పే మాటలు ఎంత దైవికమైనవి ఎంత దైవ జ్ఞానం ఉంది ఆయనలో అలాంటి సాక్ష్యం ఈరోజన్నా నీ గురించి ఎవరన్నా చెప్పిండ్రా ఎందుకంటే న్యాయం తీర్చేవాడు కదా న్యాయం తీర్చడం అంటే ఏంటి మంచి చెడు తెలియజేసేవాడిని న్యాయం తీర్చినాడు కదా చెడు వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటది అలాగే న్యాయం తీర్చడమే కదా కాబట్టి నువ్వు వాక్యం ప్రకటించేవాడివి సువార్థ పరిచర్య చేసేవాడివి నువ్వు ఒక సేవకుడివి సేవకురాలివి ను ఎంత దైవ జ్ఞానం కలిగి ఎంత బుద్ధి వివేకం కలిగి జ్ఞానం కలిగి ఉంటే ఆయన రాజ్యాన్ని కట్టగలను ఉట్టిగా ఉంటే కట్టగలుగుతావా చూడండి మనుషులకి మంచి చెడులు చెప్పాలంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు అది కూడా నీకు అవసరం కదా ఇతను అంటున్నాడు అయ్యా ప్రభావం వాళ్ళు లెక్కకు విస్తరించున్నారు వాళ్ళని నేను కనిపెట్టలేను నాకు అంత బుద్ధి లేదు నేను బాలు అది అసాధ్యము కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అస్తమను సాధ్యం చేయగలిగే దేవుడు అక్కడున్నాడు అంటాడు కదా అబ్రహాము భార్య శారా నవ్వితే అబ్రహాము శారా నవ్వనేలా ఎహో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటాడు కదా కాబట్టి అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలిగేవాడు దేవుడే యేసుక్రీస్తు ప్రభు అక్కడే ఆయన సహాయం నీకు కావాలా నీ పరిచర్య సంఘం కట్టబడాలంటే నీ కుటుంబం కట్టబడాలంటే నీ జీవితం కట్టబడాలంటే నీ ఆత్మీయత కట్టబడాలంటే ఆయన సహాయం లేకుండా మనుషుల వైపు ఎంత కాలం చూస్తావు నువ్వు ఎంత కాటికి కుడి అడమలకు తిరిగేలాగా నీకు చూపు ఉంటుంది నీ స్థిరమైనగా ఉండడం నేర్చుకోమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు స్థిరంగా నిలబడు నేను నీకు సహాయం చేస్తా ఇప్పుడు నీకు అసాధ్యమా ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తే నమ్మితే నా సహాయం చేసే దేవుడు సమస్తమును చేయగలడు అని నువ్వు విశ్వసిస్తే నీ ద్వారా కార్యాలు నేను జరిగించగలను అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆయనకి అవకాశం ఇద్దమిద్దామా ఇంకెంతకాడికి మనం మనుషుల మీద ఆధారపడ్డం చేద్దామా అన్న ఆలోచన వివేచన అది ఎవరికి వాళ్ళే గ్రహించుకోవాలా ఎందుకంటే ధాన్యాల గ్రంథము క్లోజ్ చేస్తున్నాను ఈ ధాన్యాల గురించి కూడా దేవుడు మాట్లాడవు కానీ ఇప్పటికే సమయం ధాన్యాల గ్రంథము రెండో అధ్యాయము ఇరవై వచనంలో ఇరవయో వచనంలో ఎట్లానగా దేవుడు అంటే ఎవరు జీవం కలిగిన దేవుడు సృష్టికర్త దేవుడు యసుక్రీస్తు ప్రభు కదా సమస్తము ఆయన మూలంగా కలిగింది ఆయన లేకుండా ఏది కలగలేదు కదా ఒక నోటి మాటతో ఈ సృష్టిని సృష్టించిన వాడు కదా ఆ దేవుడు గుణం ఎలా ఉందంట జ్ఞాన బలములు గలవాడు ఎవరు నువ్వు నేను సేవిస్తున్న దేవుడు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు నువ్వు నేను ప్రార్థిస్తున్న దేవుడు నువ్వు నేను నమ్ముకొని కనిపెట్టుకొని ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు జ్ఞాన బలములు గలవాడు ఆయన చూడండి యుగములన్నిటను దేవుని నామము స్థుతి గాక ధాన్యులు గ్రంథము రెండో అధ్యాయం ఇరవై టచులో ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్న వాడును కాబట్టి ఇక్కడ మనం ధ్యానించే అంశంకు రిలేటెడ్గా వివేకులకు వివేకమును ఇప్పుడు నువ్వు సేవించే దేవుడు నువ్వు నమ్మిన దేవుడు నువ్వు ప్రార్థించే దేవుడు ఆధారపడి జీవిస్తున్న దేవుడు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు కదా అనుగ్రహిస్తానని ఆయన అంతగా చెప్తుంటే పొందుకునే స్థితిలో లేకుండా దౌర్భాగ్యుడిగా దిక్కుమాలిన వాడిగా ఉండిపోతున్నారు నీ జ్ఞానం ఉంటే నీ సమస్య నువ్వు జయించలేవా నీకు వివేకం ఉంటే నీ సమస్య రాకముందే నువ్వు జాగ్రత్త కునికి నిద్రిస్తే ఒక్కసారిగానే వచ్చి పడతాయి కుటుంబం మీద అప్పుడు బుద్ధి లేని అటు ఇటు పరిగెత్తే ఏమొస్తుంది ఆ పరిగెత్తేదో ఇప్పుడు దేవుని సన్నిధిలో విచారించి అడిగే దాంట్లో మనం ఎంత మనుషులు సోమరులంటే ఎంత మూర్ఖులంటే అజ్ఞానులు అంటే అంతగా జీవిస్తున్నారు అన్నట్టు కాబట్టి నువ్వు నేను నమ్మిన దేవుడు జీవిస్తున్న దేవుడు ఆయన మీద ఆధారపడి జీవిస్తున్న దేవుడు వివేకులకు వివేకమును నువ్వు వివేకమైతే నీకేమనుగ్రహిస్తడంట వివేకం అనుగ్రహిస్తుడంట నువ్వు జ్ఞానంతో ఉన్నవాడివైతే జ్ఞానమును కాబట్టి అతనికి వివేకం ఉంది కాబట్టి ఆయన గయించండి నా స్థితి ఏంది నేను పిల్లవాడిని నేను పిల్లవాడిని కాబట్టి ఈ రాజ్యానికి నేను ఎలా న్యాయం తీర్చగలను కాబట్టి సహాయం కావాలా ఎవరు ఇవ్వగలరు నా తండ్రి దావీది ఇవ్వగలడ ఆ దావీదికి తండ్రి ఆ దావిది నమ్ముకున్న దేవుడు ఎవరు ఆ దావిదికి అలాంటి జ్ఞానం ఇచ్చిన వాడెవడు మోసతో అంటాడు కదా మనిషికి నోరిచ్చిన వాడెవడు మనిషిని చేసిన వాడెవడు మనిషిని సృష్టించిన వాడెవడు సమస్తమును కలుగజేసిన వాడెవడు యహోవానగు నేనే కదా అని మాట్లాడింది కదా దేవుడు ఈయనకి వివేచన ఉంది నేను ఈ జనులను పరిపాలించాలంటే ఈ జనులకు న్యాయం తీర్చాలంటే జ్ఞానం బలములు కలిగిన వాడు జీవము కలిగిన దేవుడు ఆయన ఆయనే యసుక్రీస్తు ప్రభు అనే వివేచన ఇతనికి ఉంది కాబట్టి ప్రార్థనలో వివేకంతో ప్రార్థిస్తాడు జ్ఞానం కొరకు అడిగిండు చూడండి జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు ఆయన మరుగు మర్మములను బయలపరుచును కాబట్టి ఆ రాజుకి కళ కళ చెబితే వాక్యం చెబితే ఎవడైనా దాన్ని వివరిస్తాడు కానీ కళ కూడా తెలియకపోయినా కానీ నేను నీకెట్లా తెలుస్తా చెప్పు కాబట్టి దానియాలు చెప్పలేద కలబావు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆ వివేచన ఎక్కడొచ్చింది అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అందరినీ ఆ రాజు ఆజ్ఞ ఇచ్చి చంపేమన్నప్పుడు ధైర్యంగా నిలబడి నాకు సమయం ఇవ్వు ఒక దేవుడు ఉన్నాడు నేను నమ్మిన దేవుడు నేను ఆధారపడి జీవించే దేవుడు నేను ప్రార్థించే దేవుడు నేను సేవించే దేవుడు యుగ ఉన్న సజీవుడు ఆయన ఆయన సమస్తమును బయలుపరచుటకు సమర్థుడు ఆ టైంలో ధాన్యాలు పొంది వివేచన కాబట్టి భయపడ మనం ఒక చిన్న కలొస్తేనే ఓ భయపడిపోతాం ఎక్కడ లేని దుఃఖము ఎక్కలేని లేని వేదన ఎక్కడ లేని రోదన ఎక్కడ ఏడుపు తప్ప నీ జీవిత ఏడుపుతోనే ఉంటావే తప్ప ఏ వివేచన జ్ఞానం కలిగి నువ్వు అలాంటి జీవితం కలిగి ఉంటే నువ్వు ఎప్పుడు నీకు కన్నీళ్ళు రావు వచ్చిన దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుంది నా కుటుంబంకి ఏమవుతుందా నా భర్తకి ఏమవుతుందా నా పిల్లలకు ఏమైపోతుందా నా జీవితానికి ఏమైపోతుందా నా ఉద్యోగానికి ఏమైపోతుందా వాటి గురించి తల్లడిల్లిపోం కదా నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు అలాంటి వివేచన లేదు మనుషులకి ఆ రాజు ఆజ్నిస్తే అందరూ భయపడి పారిపోతున్నారు కానీ ధాన్యాలు ఒక్కడే నిలబడి సమయం తీసుకొని మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేయండి ఎందుకు చూడండి మరుగు మాటలను మర్మములు బయలుపరచగలిగే దేవుడు ఒక్కడే యేసు క్రీస్తు ప్రభు అలాంటి అడగడం వెతకడం ఈరోజన్నా నువ్వు ప్రార్థన పెట్టించుకున్నావు అలా అడుగుదాం రాండి బ్రదర్ వెతుకుదాం రాండి మనమంతా సహవాసంగా కూడి ప్రార్థిద్దాం రాండి అనే పిలుచుకొని ప్రేర్లు పెట్టించుకునే వాళ్ళు ఉన్నారా ఎందుకంటే వీళ్ళకి ఇది అవసరం లేదన్నట్టు వీళ్ళకి ఇది ఇంపార్టెన్స్ కాదన్నట్టు వీళ్ళకి దృష్టి ఇది కాదన్నట్టు వీళ్ళకి మనసు దీని మీద లేదన్నట్టు లోకము దాని ఆశ అది గతించిపోతుంది ఒక దినం నువ్వు కూడా గతించిపోతావు ఏం లాభం చెప్పు లోకమంతా సంపాదించుకొని నువ్వు గత్తిచ్చిపోతే నీకేం మేలు చెప్పు నీ ఆత్మ నరకంలో ఉంటది ఆయన సింహాసన మీదుట తీర్పు దిన మీదుట నువ్వు సిగ్గుతో అవమానకరంగా తలదించుకోవాల్సి వస్తుంది సోమరువైన చెడ్డదాసుడు అంటాడు ఆయన ఎంత బాధ ప్రభువా ప్రభు అని నన్ను పిలుచువాడు ఇవుడు పరలోక రాజ్యంలో గాని నా తండ్రి చిత్తము చేసేవాడే పోతాడని చెప్పింది కదా చూడు కాబట్టి ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస ఆయన యొద్ ఉన్నది ఎందుకంటే ఆ వెలుగే యశుక్రీస్తు ప్రభు కదా ఎవరు సమీపించాలని తేజస్ అంటే ఎంత వెలుగుంటది ఎంత ప్రకాశంగా ఉంటుంది కాబట్టి మా పితరుల దేవ నీవు ఎవరు జీవం కలిగిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు అన్నట్టు నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలిసి ఉన్న కనుక నేను నిన్ను స్తుంచుచు గణపరచుచున్నాను ఎలయనగ రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేతవని దానియలు మరలా చెప్పాను చూడండి దానియల గ్రంథము ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చినంలో ఈ నలుగురు బాలుర సంగతి కాదు ఇక్కడ కాదు చూడండి దానియల గ్రంథము రెండో అధ్యాయం నలభై ఆరో వచనంలో అంతట రాజులు నెప్పద్ నేజులు దానియయులకు నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య దూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను మరియు రాజు ఈ మర్మమును బయలుపరచునకు నువ్వు సమర్థుడ నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియలకు ప్రత్యుత్తరం ఇచ్చాను అప్పుడు రాజు దానియలను బహుగా ఇచ్చించి ఆయన గొప్ప ధనాములు ఇచ్చి అంటే ఇతను ఇప్పుడు మనం చూసిన సొలోమానైనా వీళ్ళు దేవుని చిత్తాన్ని దేవుని నీతిని వెతికి ఆయన నామాన్ని మహిమపరిస్తే వీళ్ళు అడగక ముందే రాజు ఇచ్చేస్తాను మనమేమో ఎప్పుడు అడుగుతున్నాం ఏం హెచ్చించబడ్డాం ఏముంది మనం ఒక స్వంత ఇల్లు కూడా కట్టుకోలేని దిక్కుమాలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం ఎందుకంటే ఎన్నిక రోజులు ఎట్టు ఉన్నా కానీ చూడు ఈయన దేవుణ్ణి మహిమపరిచిండు ఆయన నామాన్ని గణపరిచిండు ఎవరు తెలియలేని సంగతులు తెలుసుకున్నాడు ఆయన సహాయం ద్వారా ఆయన కృప ద్వారా దేవుణ్ణి మైమపరిచితే దేవుడు ఏం చేస్తుండు ఆయనని ఈ రాజు ఏం చేస్తుండు ఆయన్ని బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో చూడి ఎంత ఉన్నతమైన స్థానం అంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి నామాన్ని ఎరిగిన వాళ్ళం అవుతామో ఎప్పుడైతే దేవునికి తగినట్లుగా జీవించిన వారం అవుతాము ఎప్పుడైతే దేవునికి భయము భక్తి కలిగి లోబడిన వాళ్ళం అవుతామో ఎప్పుడైతే దేవుని పట్ల విధేయత కలిగిన వాళ్ళం అవుతాము ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా జీవించడం నేర్చుకొని ప్రార్థనలు చేసిన వారం అవుతాము లోకంలో నువ్వు అడగపోయినా కూడా దేవుడు వీళ్ళకి ఇచ్చిండు కదా నీకు ఎవడా నిన్న నేడు ఒకటే రీతిగా ఉంటే నీ జీవితం ఎందుకు అంటే యేసు ప్రభు అబద్ధికుడా నువ్వు అపద్ధికుడువ ఇప్పుడు యేసు మోసగాడు నువ్వు మోసగాడువా అంటే వాళ్ళ పట్ల చేసిన దేవుడు నీ పట్ల ఎందుకు చేయట్లేదు నా పట్ల ఎందుకు చేయట్లేదు మన పట్ల ఎందుకు చేయట్లేదు అంటే మనం దేవుని నీతిని రాజ్యాన్ని వెతకట్లేదు వీటిల్లో కూడా సోమవారి లాగా ఉంటాం అంటే రెండిట్లో విఫలమైన వాళ్ళం మనం అందుకు దేవుడికి ఏం కాదన్నట్టు అంటే నువ్వు నీతిని రాజ్యాన్ని వెతికే దాంట్లో లేవు ఇటు వీటిలోన్నా ఉండి ఉన్నవాడి వంటే వీటిలో కూడా లేవు అటు కుడి ఎడమకు తెలియని రెండు తలంపుల్లో ఉంటారు చూడు కాబట్టి అంతటా దానియలు రాజునొద్దకు మనవు చేసుకోనగా రాజు శద్రకు మెసేకు చూడండి దానియలు గ్రంథము ఈ వాక్యం చెప్పి క్లోజ్ చేస్తున్నాను దానియలు గ్రంథము నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో బెల్త నెబ్కద్ నేజులను నాకు కలిగిన దర్శనం ఇదే నువ్వు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు నీ అందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక అంటే ధాన్యాల దగ్గర ఎవరి ఆత్మ ఉందంట పరిశుద్ధ దేవతల ఆత్మ ఉందంటే ఎంత జ్ఞానము వివేకము ధాన్యల్లో ఉంది కదా ధాన్యాలకి ఇచ్చినవాడెవరు స్వలోమానికి ఇచ్చినవాడెవరు ఒకడే కదా ఆ ఒక్కడే ధాన్యాలు నమ్మిండు ఆ ఒక్కడిని సులోమని నమ్మిండు ఆ ఒక్కడిని నువ్వు నేను నమ్ముతున్నప్పుడు మనకి ఎందుకు లేవంటే మనం ఎప్పుడూ అంతగా దృష్టి పెట్టి వాటి కొరకు అడగడము విచారణ చేయడము మనవి చేసుకోవడం అవి పొందుకోవాలని వెతకడం చేయలేదన్నట్టు దేవుడు ఒక్కడే యసు ప్రభు ఒకటే ఉన్న దేవుడు చాలా మంది నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు అంటారు మంచి మాటే మాట్లాడుతున్నావు కానీ నీ పట్ల ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటే నీ జీవితం ఎందుకు నమ్మకంగా లేకపోతుంది అంటే నువ్వు బుద్ధిహీనుడు నువ్వు ఒక అవివేకి అన్నట్టు ఎందుకు వివేకం ఉండి కూడా అవివేకిలాగా జీవించేవాడి అన్నట్టు అజ్ఞానంతో జీవించేవాడు అన్నట్టు నీలో వివేకము జ్ఞానం ఉన్నవాడివైతే ఆయన నమ్మదగిన వాడైతే ధాన్యాలు దేవుడు అంతగా ఇచ్చండి స్వలోమానికి ఇచ్చండి ప్రతి ఒక్కరూ ఆయన నమ్మిన బిడ్డలందరికీ చేసినప్పుడు అదే దేవుడు నమ్మదగిన వాడిని నేను చెప్పినప్పుడు నా పట్ల ఎందుకు చేయలేదు ఈరోజు నేను ఎందుకు అట్లా లేకపోయినా అంటే ఎవరిలో లోపం అంటావు ఈరోజు ఏ రోజన్నా ఆ చూడండి ధాన్యాల గ్రంథము ఐదో అధ్యాయము పదకొండో వచనంలో నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానమును బట్టి ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను ధాన్యలు ఎలా ఉన్నాడంట దైవ మనం ఇంతా చూసినాం సలోమన్లో ఆ తీర్పిచ్చినప్పుడు అందరూ ఇతను దైవ గ్రహించి భయపడ్డరంట ఈరోజు మనలో చూసి ఇరుగు పొరుగు మన భార్యనో భర్తనో లేదా మన సహవాసంలో ఉన్నవాడు కూడా నీ గురించి సాక్ష్యం లేదు ఇంకా దేవుడి దగ్గర నీ సాక్ష్యం ఉన్నట్ట ఎక్కడ నీ సాక్ష్యం బాగున్నట్టు ఇవి ఏవి వివేచించమన్నట్టు గొర్రెలాగా ఎటు తిరిగితే అటే తిరుగుతాం తప్ప గ్రహించుకోమన్నట్టు అవి అడవి లేకపోతే ఇవి కూడా అడవిలేకపోతాయన్నట్టు ఏ గొర్రెకి జ్ఞానం లేదన్నట్టు కాబట్టి దేవతల ఆత్మగలవాడు నీ తండ్రి కాలంలో అతడు దైవ బట్టి కాబట్టి దానియల్లో ఉంది దైవ జ్ఞానము సొలోమనులో కాబట్టి జ్ఞానమును బుద్ధియు కాబట్టి జ్ఞానం ఉంది బుద్ధి ఉంది తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనేను ఎవరు దానియాలు చెప్పుకున్నాడా నాకు జ్ఞానం ఉందయ్యా నాకు బుద్ధి ఉందయ్యా నాకు తెలివి ఉందయ్యా పరిశుద్ధల దేవతల గల ఆత్మనాలో నేను గొప్పవాడిని అయ్యా నేను ఉన్నతమైన వాడిని అయ్యా అని చెప్పలా బట్ అన్నిటినీ బయలుపరిచేవాడు అక్కడ ఉన్నాడని చెప్పి ఎంత బాగుందా మాట ఈరోజు నువ్వు అక్కడ చెప్పగలుగుతున్నావు అంటే ధాన్యాల గురించి ధాన్యాలు గొప్పగా చెప్పుకోవట్లేదు దాని విదానాని బట్టి ఆ రాజు సెలవిస్తుంది ఈరోజు ఆ విధానాన్ని బట్టి నీ గురించి ఎవరు చెప్పగలుగుతున్నారు ఇది వివేచన లేదు మన గురించి డమ్మంగా ఇన్ని రోజులు చెప్పుకుంటాం కాబట్టి చూడండి జ్ఞానము బుద్ధియు తెలివి గలవాడై ఉండటన్ని తండ్రి కనుగొనిను కనుక కాబట్టి మన గురించి ఎదుటి సాక్ష్యం ఇవ్వాల ఆ సాక్ష్యం ఒకటే నమ్మదగినది అన్నట్టు కాబట్టి మన గురించి మనం డమ్మముగా చెప్పుకుంటేనో మన గురించి మనల్ని అతిశయంగా చెప్పుకుంటేనో నేను బాగానే ఉన్నాను కదా నేను బాగానే లో జాయిన్ అవుతున్నాను కదా నేను బాగానే ప్రార్థనలు ఉపవాసాలు పోయి ఆదివారాలు కనబడి మళ్ళీ యథావిధిగా నా జీవితం నా కుటుంబం నా బిడ్డలు నా జీవితం ఎట్లానే జీవిస్తున్నాను కదా ఇక నేను ఏం చేయగలను అంటే ఏం చేయాలా నువ్వు మీ దేహము ఆయనని మహిమపరచాల ఈ శరీరంలో ఉన్నంత కాలమే దాని అదే చేసిండు కదా చూడండి దేవుడు నమ్మిన ప్రతి ఒక్కరూ అలానే చేసి ఈరోజు అలాంటి పరిస్థితుల్లో అలాంటి స్థితిలో ఈరోజు నువ్వు నేను ఉన్నామా ఎందుకంటే మనం వ్యర్థమైన వాటి మీద దృష్టి వ్యర్థమైన వాటి మీద చూపులు మనసు ఆలోచనలు పెడుతున్నాం కానీ ఉన్నతమైన వాటి మీద దృష్టి పెట్టలేకపోతాం కానీ చెబితే మాటకి నమ్మదగిన దేవుడు ఎందుకు కష్టాల్లో నమ్మదగిన దేవుడు మిగతా విషయాల్లో లేడు అసలు అలాంటి వాక్యాలు నా పట్ల నెరవేరుతాయన్న ఆలోచన కూడా లేదు ఇలాంటి విధానం మార్చుకోవాలి కదా చూడు ఎందుకు దేవుడు ఈరోజు అంటుండంటే ఈరోజు నువ్వు గ్రహించాలా అడగాల వెతకాల అడిగినది వెతికింది అది నీకు మనము ఈ లోకంలో దానియాలను చూసినా సులోమని చూసినా వాళ్ళు మొదట అడిగింది దేవునికి అనుకూలమైనది అది అనుగ్రహిస్తూనే ఈ లోకంలో కావాల్సిన ఐశ్వర్యము ఘనత దేవుడిచ్చింది దాబీదికి ఇవ్వలేదా శ్రద్ధకు మెసేజ్కి ఇవ్వలేదా దేశంగాని దేశంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎంత రాజుల్లాగా పెట్టిండు ప్రధానమంత్రిని చేసిండు కదా దానియల్ని యోశం చేయలేద అంటే మనం ఎలా ఉన్నాము అంటే మనం అడిగేవి ఏవి ఐశ్వర్యము ఘనత వీటి అడుగుతున్నామా ఉన్నతమైన వాటిని అడుగుతున్నామా వీళ్ళు వీటిని అడిగినారు వాటితో పాటు ఇవి కూడా వాళ్ళకి అనుగ్రహిస్తుండ దేవుడు దాని వాళ్ళకి అదే దేవుడు ఇస్తుండ కదా కాబట్టి ఈరోజు మన జీవితంలో మనము ఎలాంటి వాటిని అడుగుతున్నాం వెతుకుతున్నాం ఎలాంటివి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఉపవాసాలు శరీరం కోసము కుటుంబాల కష్టాల కోసము ఈ ప్రార్థనలు ఎల్లకాలం ఎందుకంటే నువ్వు ఇప్పుడున్నా అది పోయినా మరలా ఇంకొకటి వస్తుంది వీటికి ముగింపు లేదు నీ కాలం ముగిసినాకనే వీటికి ముగింపు అప్పటి వరకు పోరాడతానే ఉండాలి ఎందుకంటే మనం యుద్ధంలో ఉన్నాం ప్రతి దినం మనకు తప్పదన్నట్టు ఈ యుద్ధంలో పోరాటం ఈ యుద్ధంలో పోరాడి గెలవాలంటే ఎంత బుద్ధి జ్ఞానము వివేకం ఉంటేనే కదా శత్రు వేసే కుయుక్తులు పసిగట్టగలం వాడి ఆలోచనను పసిగట్టగలం రివర్స్ అటాక్ మనం చేసి గెలవగలం ఇవి లేనివాడైతే వాడి కుయక్తులకు లోపడతాడు అన్నట్టు ఓడిపోతాడు కాబట్టి ఈరోజు నువ్వు అడుగుతున్నావు వెతుకుతున్నావు దేవుడు చూస్తాడు నువ్వు చేసే ప్రతిరోజు ప్రార్థన నేను చూడట్లేదు చెప్పే నాకేం లేదు కాబట్టి నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు ఎలాంటి వాటి పట్ల నువ్వు ప్రార్థిస్తున్నావు నీకు విలువైనవి ఉన్నతమైన వాటి కొరకు అడుగుతున్నావా ఈ లోకంలో గతిచ్చిపోయే వాటి కొరకు నీ జీవిత కాలం అంతా అడుగుతున్నావా నీకు తెలుసు కదా ప్రార్థించే వాళ్ళందరికీ తెలుసు వినే దేవుడికి కూడా తెలుసు కాబట్టి ఎవరు నువ్వు ఉన్నవా లేదని చెప్పవల్ల నీకు తెలుసు కదా నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు ఎలాంటి వాటి కొరకు నువ్వు ఉంటున్నావు ఆ గ్రహింపు నీకుంటే ఈరోజు ఉన్నతమైనవి శ్రేష్టమైనవి దేవుని దృష్టికి అనుకూలమైనవి ఆయన నువ్వు మనవి చేసింది ఆలకించి దయ అడగడం నేర్చుకుంటే మన జీవితంలో మేలు పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలి ఇస్రాయేలీల తండ్రి నీకు స్తోత్రములు ప్రభా అవును ప్రభ బుద్ధి జ్ఞానములు అవి నీ సర్వసంపదలు ప్రభ కాబట్టి సొలోమను ఎంతగా ప్రాధాయపడ్డాడు అడిగిండు ప్రభ అతని మనవి మీరు ఆలకించినారు తను అడిగినది ఇచ్చినారు తనతో పాటు ఐశ్వర్యము ఘనత దీర్ఘాయుషులు కూడా మీరు అడిగి అనుగ్రహించిన దానియులుగాని ఎంతో మంది ప్రభ వాళ్ళు నీ నీతిని రాజ్యాన్ని వెతికినారు కాబట్టి సొలోమను నీ జనులకు న్యాయం తీర్చాలా నాకు బుద్ధి చాలదు నాకు వివేకం కలిగిన హృదయం కావాలని ప్రార్థించండు ఆ ప్రార్థన మీకు అనుకూలమైంది ప్రభ ధాన్యాలు కూడా అంతే ఎంతో మందిని ఆ రాజు ఆజ్ఞ వల్ల చనిపోతే ఆ మర్మము బయలపరిచేవాడు ఉన్నాడు అని ధైర్యంగా నిలబడి ప్రార్థనలో మీ సన్నిధిలో కనిపెట్టి తెలుసుకొని సహాయం పొంది మీ నామాన్ని మహిమపరిచిండు కాబట్టి అతనికి కూడా గొప్పగా మీరు హెచ్చించినారు ప్రభ కాబట్టి ఈరోజు మేము తండ్రి ఏమి తిందమా ఏమి ధరించుకుందామా ఏమి తాగుదామా అనే వాటి గురించి విచారిస్తున్నామే తప్ప నీ నీతిని రాజ్యాన్ని వెతకలేకపోతున్నాం ప్రభా మమ్మల్ని క్షమించండి మీ నీతిని రాజ్యాన్ని వెతికితే ఈ లోకంలో మా గురించి చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మమ్మల్ని గురించి మీరు చింతించుతున్నారు కనుక మా చింత యావత్ నీ మీద వేయమన్నావు ప్రభ ఈరోజు ఆ మాట ఈ లోకంలో ఎవడు చెప్పలేడు ప్రభ మా తల్లిదండ్రులు చెప్పలేరు మా బిడ్డలు చెప్పలేరు మా సహవసగా ఎవరు అలాంటి హామీ మా పట్ల ఇవ్వలేరు నువ్వు ఇవ్వగలవు కాబట్టి అలాంటి దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు యువగములు మాతో ఉండే దేవుడు సదాకాలం ఉండే దేవుడు మాకు కావాల్సినవన్నీ మీరు అనుగ్రహించి సమస్తం మేలుకై సమకూర్చే దేవుడు నువ్వు ఉండగా నీ గురించి మేము విచారణ చేయాలా నీ గురించి మేము అడగాల నీ నామాన్ని మేము మహిమపరచాలా తండ్రి నీకు తగినట్టుగా మేము జీవించాలా నీ చిత్తాన్ని పూర్ణంగా గ్రహించి సంపూర్ణంగా జరిగించాలా నెరవేర్చాలా మా తుది వరుస ఉండే వరకు ప్రభ మా వంతులో మేము నిలబడి నీ ఎదుట సాక్ష్యం పొందాల అలాంటి వాటిల్లో మేము ప్రార్థనల్లో ఉండేలాగ్న సహాయం అనుగ్రహించమని నా జీవితం ఏమైనా ఆ రీతిగా నీకు తగినట్లుగా లేకపోతే నన్ను క్షమించమని ఈ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి మన ప్రభు అయిన యసుక్రీస్తు తండ్రి ప్రభు యొక్క కృప కణికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్నా మనందరికీ ఎవరి గురించి అయితే విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తున్నామో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి మరీ ముఖ్యంగా క్రైస్తవులకి ఎక్కడైతే హింసలు జరుగుతున్నాయో దాడులు జరుగుతున్నాయో అక్కడ ఉన్న ప్రతి సేవకుడికి మనందరికీ సదాకాలము తోడైండి నడిపించును కాక ఆమె